తెలు ప్రార్థన చేస్తాం పరుశురేవాసా మీకు స్థుతుల స్తోత్రాలను అబ్రహా ఈసాకు యాపవ్ల గొప్ప దేవా మీకు శుతుల స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఈ యొక్క గర్షణ కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ సన్నిధి మమ్మల్ని అనిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వన్నా ప్రవ్వాంకనూ పాపులం అయి ఉండగా మా మీరు ఈ రోగంలకు వచ్చినారు తండ్రి మా యొక్క తనమలి పాపంలను శ్రమను ప్రవ్వా మా యొక్క అతిక్రమంలను మా రోగంలను మా యొక్క వ్యసనంలను చెడు తలంపులను మీరు ఆ యొక్క భరించి మాకు బదులుగా మీ యొక్క ప్రాణాన్ని మీరు త్యాగం చేసినారు ఆ రీతిగా చేసి ప్రభు మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించినారు మరి విశేషంగా ప్రవ్వా పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి మీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు మీతి సత్యాన్ని ప్రకటించలాగిన మీ యొక్క నూతన అభిషేకం మాకు దయచేసినందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా కాబట్టినైనా మేము ఎక్కడికి వెళ్లగలం ప్రవ్వా అనేకులు శిష్యులు ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టినారు ప్రవ్వా అనేకులు యుగ సమాప్తిలో అభ్యంతర పడుతూ మిమ్మల్ని విడిచిపెడుతున్నారు నైనా మీ యొక్క వాక్యాన్ని విడిచిపెట్టారు ప్రవ్వా కానీ మేము ఎక్కడికి వెళ్లలేం ప్రవ్వా ఈ లోకమంతా శితమైంది ప్రవ్వా ఈ లోకము ఎరిగో పట్టణంతో సమానమైంది ప్రవ్వా ఈ లోకము నినివే పట్టణంతో సమానమైంది ప్రవ్వా కాబట్టి మాకు ఈ లోకంతో ఏ పని లేదు ఈ లోకం మాకు ఏ రీతిగా కూడా ప్రవ్వా మీ యొక్క మహిమార్దంగా నిలబడలేదు ప్రవ్వా కాబట్టి ఈ లోకానికి మీరు తీర్పు తీర్చబోతున్నారు ఆ రీతిగా తండ్రి తీర్పు తీర్చబోతుండగా ఏ రీతిగా నిన్న ప్రవ్వా ఆ మేము మీ సన్నిలో నడిపించుకోవాలి ప్రవ్వా అటువంటి సేవ బారాన్ని మాకు అనుగ్రహించారు అది మేము యథార్థతతోను పరిశుద్ధత వినయ భయభక్తులతో ప్రీతికరంగా సేవ జీవితంలో మమ్మల్ని నడిపించి మీరాఖరు సిద్ధపరచుకుని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు అక్టోబర్ ఇరవై రెండు వేల సంవత్సరం కదా ఇంకొక రెండు రోజులుంటే పది పది నెలలు గడిచిపోతుంది అంటే సంవత్సరపు చివరి దశకి మనం వచ్చేస్తున్నాం కాలము బహు త్వరగా గడిచిపోతుంది కదా ఎవరైనా గ్రహించగలుగుతున్నామా బహు త్వరగా గడిచిపోతుంది కదా మన వయసు కూడా త్వర త్వరగా గతించిపోతుంది కానీ మనకి ఇంకా ఎక్కువ పని ఉంది అదొకటి మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఎంతమందిని ఎంతమందిని మనము దేవుని తనలో నడిపించగలిగినాం రెండు బాలాలు దేవుడు మనకు అనుగ్రహించిన విషయం మనము యూహాను సువార్త నుంచి ఎన్నిసార్లు ధ్యానించినాం నాకు ఈ మందనే కాదు వేరే ఒక మంద కూడా ఉంది బయట అన్నాడు ఆ మంద ఈ మంద రెండు మందలు ఏకం కావాలా అప్పుడు మంద ఒకటి కాపరి ఒకడే యుగ సమాప్తికి ఆ రీతిగా జరగాల రెండు మందలు ఇస్రాయలులో చెదిరిపోయిన గొర్రెల కొరకే నేను పంపబడి ఉన్నానన్నాడు యేసు ఈ విషయం చాలా మందికి అర్థం కాదు ఇస్రాయేలీలో చెదిరిపోయిన గొర్రెలు అంటే ఇస్రాయలులో ఉన్నవి కొన్ని తప్పిపోయినవి కదా ఇస్రాయెల్ అంటే మళ్ళీ దేవుడు మనం చూపిస్తుండో అది శారీరకమైన ఇస్రాయల్ కాదు ఈరోజు ఇందాక వాక్యం చూస్తున్నాం కూడా అది శారీరకమైంది ఏ రీతికి కూడా లెక్కకు రాదు అది దేవుని తీర్పున నశించిపోవలసిందే కాబట్టి శారీరకమైన ఇస్రాయెల్ అనేది లేనేలేదు బైబుల్లో ఆత్మీయమైన ఇస్రాయెలు దేవుని ఇస్రాయేల్ అని పేరు పెట్టింది దేవుడు క్రైస్తవులకు కాబట్టి నిజమైన ఇస్రాయేలు క్రైస్తవులు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి చెదిరిపైన గొర్రెలు ఇస్రాయల్ లో చెదిరిపోయిన గొరెలు అంటే ఎవరో మీరు ఈరోజు ఖచ్చితంగా అర్థం అది కేవలము క్రైస్తవ జీవితంలో ఉండి తప్పిపోయిన వారికే సాదృశ్యం కాబట్టి క్రైస్తవులే ఇస్రాయలు అని ఎంతో తేటగా చెప్తుంది కానీ అది క్రైస్తవులు స్వీకరించని స్థితిలో పరిశుద్ధ జనాంగం ఎవరు అని మీరు ప్రవేశంలో అడగండి వాళ్ళు ఇస్రాయల్ దేశంలో పుట్టిన వారే గోత్రంలో పుట్టినవారే అని పన్నెండు గోత్రీకులకు చాలా ప్రాధాన్యతారు కానీ ఇందాక మనం వ్యూహాను సువార్తలో వ్యూహాను పత్రికలో గొప్ప వంశంలో దేవుడు ఏర్పరచుకు ఖచ్చితంగా ఏర్పరచుకోలేదు గొప్ప వంశంలో ఉన్న వారిని ఎవరు కూడా ఏర్పరచుకోలేదు దేవుడు కాబట్టి ఆయన లెక్కకు ఎనికకు లేని వంశములలో నుంచి తీసుకొస్తున్న మనుషులని ఆయా భాషల నుంచి ఆయా తెగలలో ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు ఎందుకు అటువంటి వారే ఆయన్ని స్వీకరిస్తున్నారు గొప్ప వంశంలో గొప్ప కులలో గొప్ప మతాలలో పుట్టిన కూడా అతన్ని స్వీకరించలేని స్థితిలో ఉన్నారు ఈరోజు ఆయన పుట్టే సమయానికి త్రునీకరించిన వారు ఆయన తిరిగి వచ్చే సమయానికి కూడా త్రునీకరించేవారు అన్న విషయాన్ని మనం ఈరోజు యోహాను పత్రిక నుంచి నేర్చుకుంటున్నాం సరే ఇది ఖచ్చితంగా మనకు ఒక రకమైన ఏమంటౌండేషన్ లాగా ఉంది కదా ఈ యొక్క సువార్త ఈ యొక్క వాక్యం మనం ధ్యానిస్తుంటే నా హోము గ్రంథానికి సంబంధించినది కూడా అదే కదా నా హోము గ్రంథము మనం కొన్ని వారం నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం అది ఎంతకు ముగిస్తలేదు ఈరోజు కనీసము ఎన్నవ భాగం ఇది తొమ్మిదవ భాగమా తొమ్మిదవ వారము కానీ ఎనిమిదవ భాగమో ఏడవ భాగము మీరు చెప్పాలా నేను అనుకుంటా ఇది ఎనిమిదవ భాగం ఒక వారం మనకి అవకాశం లేకుండే కాబట్టి ఇది ఎనిమిదే ఉండాలి కదా తొమ్మిదేనా అంటే తొమ్మిది గంటలు అయిపోయింది నాహం గ్రంథం మీద ధ్యానం నేను అనుకుంటే ఎనిమిదవ గంట ఇది ఎనిమిదవ వారం ఎందుకంటే పోయిన వారానికి ఏడు గంటలెక్చర్స్ అయిపోయినాయి నా హోమ్ గ్రంథం మీదనే సరే నేను ఇంటర్నెట్ లో పెట్టలేదు ఎందుకంటే నాకు అవకాశం రాలేదు చాలా భయంకరంగా ఉంది వర్క్ కాబట్టి ఆ పోయిన వారం రికార్డింగ్ చేసిన దాన్ని నేను ఇంకా ఇంటర్నెట్ లో పెట్టలేదు కానీ ఖచ్చితంగా రేపు ఎట్లన ఎందుకంటే దాని కొరకు స్పెషల్గా పొద్దున్నే లేచి అలారం పెట్టుకుని పొద్దున లేచి కొంచెం ముందు ఎడిటింగ్ ఒక ఫార్టీ మినిట్స్ ఎడిటింగ్ చేసిన అంతే ఫార్టీ ఫోర్ మినిట్స్ ఏమో ఎడిటింగ్ చేసిన అది ఒక గంట 24 నాలుగు నిమిషముల రికార్డింగ్ ఉంది పోయిన వారాది కానీ నేను చేయగలిగింది కేవలం నలభై నిమిషాల ఎడిటింగ్ మాత్రమే ఆ తగ్గినది నేను రేపు మార్నింగ్ అలారం పెట్టుకుని త్వరగా లేచి ఎడిటింగ్ చేసేసి దాన్ని ఇంటర్నెట్ లకి అప్లోడ్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతా సరే ఎవరికన్నా అవసరం ఉంటే ఈ రోజు మార్కు తొమ్మిది గంటల తర్వాత మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు వినొచ్చు కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు అటుపోయిన వారము ఒక బ్రదర్ ఫోన్ చేసి లండన్ నుంచి సుందర్ అతను చెప్తున్నాడు మీ ఎప్పుడు అప్లోడ్ అవుతుందో మీరు అప్లోడ్ చేయగానే నాకు ఆటోమేటిక్ గా ఇమెయిల్ వస్తుంది ఈమెయిల్ రాగానే ఆ రోజు మేము ఈవినింగ్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని మా కుటుంబంలో అందరం కూర్చొని అది ప్లే చేసుకుని కంప్యూటర్ లో పెద్ద స్పీకర్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర మంచి పెద్ద సౌండ్ పెట్టుకుని వింటాం ఎందుకంటే మాకు లండన్లో అట్లాంటి అవకాశం లేదు తెలుగు వాక్యాలు వినే అవకాశం లేదు తెలుగు చర్చ్ అంటే ఎన్నో కిలోమీటర్ల దూరం పోయి మేము అటెండ్ కావాలా అనేసి వాళ్ళు ఎంతో ఆసక్తితో ఉన్నారు నాకేందంటే ఒక కుటుంబం ఒక వ్యక్తి ఎంతో ఆసక్తితో ఆ వాకింగ్ కొరికి ఎదురు చూస్తుంది కాబట్టి ఎంత కష్టమున్నా దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలనే తప్పన ఉంటది కానీ పోయిన వారం పట్టుకున్నాకు చాలా భయంకరమైన వర్క్ ఉండే ఊపిరినంతగా వర్క్ ఉండే నలు నుంచి అట్లా అరెస్ట్ చేసినట్లే ఉండే ఆ పరిస్థితి కాబట్టి దాన్ని నేను చేయలేకపోయినా దాన్ని ఎట్టి పరిస్థితిలో రేపు చేయాలా అదే రీతిగా ఈ రోజు రికార్డ్ చేయబడ్డ చేయబడుతుంది అఫ్కోర్స్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది మెసేజ్ ఈ రోజు రికార్డ్ చేసింది కూడా సాధ్యమైన కాడికి రేపు ఈవినింగ్ వరకు నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను లేకుంటే ఎల్లుండి మార్నింగ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రికార్డింగ్ లో మంచి క్వాలిటీ వస్తుంది అనేసి చాలా మంది చెప్తున్నారు సరే నేను మంచి రికార్డింగ్ సోనీ రికార్డింగ్ లో చేస్తున్నా గానీ నాకైతే అనుమానం ఉంది ఈ రికార్డింగ్ బాగలేదని అయితే నాకు పోయిన వారం ఒక మంచి చాలా క్వాలిటీ చాలా ఖరీదైన రికార్డింగ్ సిస్టమ్ ఒకటి ఒక వ్యక్తి గిఫ్ట్ ఇచ్చింది నాకు దాన్ని వచ్చే ప్రయత్నించాల రికార్డింగ్ చేయడం చాలా ఖరీదైంది దగ్గరదైన పదహారు వేలే దాని ఖర్చు ఐపాడ్ కాబట్టి దాంట్లో రికార్డింగ్ ఎట్లా చేయాలా అవన్నీ చూస్తున్నా దాన్ని నేను మీకు పంపించచ్చు కూడా రికార్డింగ్ చేసుకుని ఆన్ ద స్పాట్ మీ మొబైల్ ఫోన్ల కన్నెక్ పంపించచ్చు కూడా అట్లాంటి వసతి కూడా దాంట్లో ఉంది సరే దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనేది నేను దాని కొరకు కొంచెం సమయం కేటాయించి నేర్చుకోవాలా ఎందుకంటే మనం ఇవన్నీ నేర్చుకోవాలా టెక్నాలజీస్ నేను మీకు చెప్తున్నా ఖచ్చితంగా మీరు టెక్నాలజీస్ నేర్చుకోకపోతే ఎందుకంటే ఈ రోజులలో మనుషులందరూ టెక్నాలజీ మీద జీవిస్తున్నారు లేక టెక్నాలజీ లోపల జీవిస్తున్నారు సరే నేను కొన్ని సంవత్సరాల క్రితమే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను కాబట్టి నాకేమంత కష్టం కావట్లేదు ఇవి నేర్చుకోవడానికి కానీ మీకు కొంత కష్టం ఉంటుంది ఎందుకంటే మీకు ఆ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు మీకు వాటి మీకు కష్టం ఉంటుంది కానీ కొంచెము ప్రయాసపడాల మీరు తప్పదు కొంచెం ప్రయాస పడాలా నేర్చుకోవాలా ఎందుకంటే ఆయన చెప్పిన మొదటి నుంచి మనం నేర్చుకోవాలి ఇవన్నీ మీకు కొంతకాలం క్రింద నిన్న ఒక వాక్యం చూపించిన ఈ లోకపు మనుషుల నుంచి నేర్చుకోండి అన్నాడు జపకముందా మీకు ఈ లోకస్తుల వాళ్ళ జీవి వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు ఎట్లా సంపాదించుకుంటారో అంటే వాళ్ళు ఎంత స్మార్ట్ గా పనిచేస్తారు విన్నరా ఈ లోకస్తులు అంటే రక్షణ పొందని వారు ఈ లోకంలో ప్రభుని తెలుసుకునే వారు ఎంత స్మార్ట్ గా వెళ్లిపోతుంటారో వాళ్ళని చూసి నేర్చుకోండి అని ప్రభు ఏ చెప్పింది నాకు జ్ఞాపకం వస్తుంది వాక్యం ఎక్కడుందా గానీ నేను మంటే ఒకరోజు మీకు చూపించినది ఆ రికార్డింగ్ ఉంది ఇంటర్నెట్ లో వాళ్ళని మీరు ఎప్పుడైనా ముందుగానే మనకు మాట్లాడి కాబట్టి మీరు పాముల వలె వివేకులయి ఉండి పౌరంల వలె నిష్కలంకులయి ఉండే కాబట్టి మీరు పాముల వలె వివేకం అంటే పాము దాని దాని జీవితం ఎట్లా మీకు తెలుసు కదా పాములు ఎట్లా జీవిస్తాయి అవి వాటికి చెవులు ఉండవు కానీ అవి ఉపద్రవాన్ని పసిగడతాయి దాని మీదకి వచ్చే ఉపద్రవాన్ని పసిగడుతుంది లేక శ్రమని దాని మీదకి వచ్చే అటాక్ ని పసిగడుతుంది అది అది భూమి మీద ప్రాకృత ఉంటది కానీ భూమి మీద ఉండే వైబ్రేషన్స్ దాన్ని తెలుస్తాయి దాని దగ్గరకు ఏమో వచ్చేస్తుంది అనేసి తెలుసుకుంటది అది తప్పించుకో ప్రయత్నిస్తుంది లేకుంటే తప్పించుకునే అవకాశం లేకుంటే అటాక్ చేసన్నా పోతుంది సరే మిమ్మల్ని అటాక్ చేయమని అది కాదు విధానం కానీ జ్ఞానం కలిగి జాగ్రత్తగా తప్పించుకోవడానికి మనం ప్రయత్నించాలా అదే రీతిగా నిష్కలంకంగా ఉండాలి మనం పరిశుద్ధంగా ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి చాలా ప్రాముఖ్యమైన సేవ జీవితంలో మరి విశేషంగా ఇటువంటి అభిషేకం పొందిన వాళ్ళని ఎందుకంటే ఇలా చూసిన మనం యూహన్ పత్రికలో అటువంటి అభిషేకము నీకు వీటన్నిటిని బయల్పరుస్తుంది అని సిద్ధంగా బ్రదర్ వాక్యం చెప్తుంటే వినేసి ఈ అభిషేకమే మనకి ఇవన్నీ బయల్పరుస్తుంది ఎందుకంటే ప్రపంచంలో అనేక సంఘాలకు గొప్ప గొప్ప సేవకులకు ఇటువంటి వాక్యం బయలుపరచలేదు దేవుడు ఎందుకు నీకు నాకు బయలుపరుస్తాడు మనం చాలా పెద్ద సంఘాలలో తిరిగొచ్చిన వాళ్ళం ఇప్పుడు చిన్న సంఘంగా మనం ఇక్కడ స్థిరపడినాం ఎందుకు ఆయన ఏర్పరచుకున్న సంఘము ఏ రీతి ఉంటది అది గొప్ప బిల్డింగ్స్ తోని గొప్ప వైభవంతో మహా గొప్ప పేరు కలిగినది గానే కాదు అది చిన్న మంద అనే పిలుస్తున్నాడు ఆయన చిన్న మంద భయపడకూడి అని అంటున్నాడు కాబట్టి ఆయన దృష్టిలో చిన్న మందగా మనం ఉండాలా అంటే తగ్గింపు జీవితంలో మనం జీవించాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు నా గ్రంథము దేనికి సంబంధించింది మనం కొన్ని వరల నుంచి ధ్యానిస్తున్నాము నా హోమ గ్రంథము ఏసుప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించింది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఎందుకంటే అనేక ప్రాంతాలలో నేను అనేక పాస్టర్లు ఈ వాక్యాలు చెప్తుంటే విన్నాను అనేక పుస్తకాలు కూడా నేను చదివాను రకరకాల పుస్తకాలలో కూడా చదివిన ఎవరు కూడా ఈ విషయాన్ని మనకు చూపించలేదు కానీ మనకి ప్రభు చూపిస్తుండేది ఖచ్చితంగా ఆయన రెండవ రాకడకు ఆయన తీర్పుకు సంబంధించింది అన్న విషయాన్ని నాహోము గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం అదే రీతిగా యోనా గ్రంథం కొంత మనం ధ్యానించిన అది యేసు ప్రభు య మొదటి రాకడకు సాదృశ్యంగా ఉంది లేక సూచనాత్మకంగా ఉంది అని మనం ధ్యానిస్తున్నాం ఎందుకంటే మొదటి రాకడా కాలంలో ఆయన తన ప్రాణాన్ని ఏరీతిగా త్యాగం చేసిండు ఆయన సమాధి చేయబడి మూడవనాడు ఏరీతిగా తిరిగి లేచి పర్లో గమనకు ఆహ్వాణమైనడో ఆ విషయాలన్నీ యోన జీవిత సాదృశ్యంగా మనం దాన్ని చూస్తున్నాం కాబట్టి యోనాని గూర్చిన సూచన అన్న విషయము మనం ఎంతో కాలం నుంచి ధ్యానిస్తున్నాం యోన యేసు ప్రభు ఇక మొదటి రాకడకు సాదృశ్యం లేకుంటే యోన యేసుప్రభు యొక్క మొదటి లేక యేసు పుట్టుకకు మరణానికి భూస్థాపనకి పునరుదానికి సాదృశ్యంగా ఉంటే నా హోము రెండవ రాకడాకు ఆయన తీర్పుకు సాదృశ్యంగా ఉన్నది అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలా కాబట్టి ఇది సంపూర్తి మొదటి రాకడా రెండవ రాకడా అందుకే మనం యోనా తర్వాత నా హోము గ్రంథాన్ని దానికంటే అసలు యోనా తర్వాత హబక్కు ధ్యానిద్దాం అనుకున్నాం కానీ దేవుడు ఒక్కసారి మొత్తం మార్చి ఎందుకంటే మన తలంపులకి మనం చోటు మన ప్రతి క్షణము యేసు బ్రహు తలంపులకే చోటు ఇవ్వాలా ఏదో గ్రంథాన్ని ధ్యానించినాక హబ్బకు బోదం తర్వాత నేహమియా బోధం నా సొంత తలంపులు ఉపయోగిస్తున్నాను నాకు ఆశ ఉంది వాటిని ధ్యానించాలా వాటిలోని సత్యాలను అనేక ప్రకటించాలని కానీ నా ఆశ కాదు తీరాల్సింది అయినా ఆశ కదా నా తండ్రి ఇంటిని గూర్చిన ఆశ నన్ను భక్షించినది అన్నప్పుడు ఎవరి ఆశ మన ప్రభుధి కదా ఏ ఏ దేని బట్టి ఆయన ఆ రీతిగా మాట్లాడుతున్నాడు నా తండ్రి ఇంటిని గుర్చిన ఆశ నన్ను భక్షించున్నది అంటే ఏ ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు తండ్రి ఇల్లు అంటే అక్కడెక్కడ ఉంది అని అంటారు కదా క్రైస్తవులు తండ్రి ఇల్లు అంటే పర్లోకి రాజం ఎక్కడ ఉంది అది ఆకాశం మీద ఎక్కడ ఉంది గాలి ఎక్కడ ఉందంటారు ఆకాశం ఎక్కడుంది సైంటిఫిక్ గా చెప్తే ఈ భూమి శూన్యంలో దిగుతుంది భూమి ఎక్కడ కింద లేదు భూమి గాలిలో ఎక్కడో శూన్యంలో దిగుతుంది దీని దగ్గర దీని చుట్టూ లేక సూర్యుని చుట్టూ భూమి దిగుతుంది భూమి ఇంకా ఇంకా రకరకాల గ్రహాలన్నీ ఒకదాని చుట్టూ ఒకటి ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి మళ్ళీ కింద ఎక్కడుంది పైన ఎక్కడుంది ఈ విషయం ఎప్పుడన్నా ధ్యానించే దోరన్నా పాతాళము కింద ఉందంటే భూమి గాలిలో ఎక్కడో పైన తెలుతుంది మళ్ళీ దాని కింద ఎక్కడ ఉంటుంది పాతాళం పర్లోకం ఎక్కడుంది లేదు పర్లోకం పైన అంటే భూమి పైన కదా గలిలో ఉంది కదా చాలా మంది భూమి కింది ఉందని కానీ సైంటిఫిక్ ప్రకారంగా భూమి కూడా ఒక గ్రహం లాగా ఆ దానికి ఏమంటారు దాన్ని గ్యాలక్సీలో తిరుగుతా ఉంది స్పేస్ లో శూన్యంలో తిరుగుతా ఉంది సరే శూన్యంలోకి అయితే తీసుకొచ్చింది కరెక్టే కదా శూన్యం అంటే ఆదికాండం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది ఇది శూన్యంలో అని నిరాకారంగా శూన్యంలో ఉందని చెప్తున్నాడు కానీ దేవుడు దాన్ని బయట తీసుకొచ్చి తీసుకొచ్చి దానికి ఒక ఆరు బీట్లో పెట్టినా తిరుగుతా ఉంది భూమి కాబట్టి పర్లోక రాజ్యం ఎక్కడుంది నరకం ఎక్కడుంది చెప్పండి పర్లోక రాజ్యము మీ మధ్యలోనే ఉంది అనడా లేదు ఎస్ప్రౌ పర్లోకరాజ్యము ఎప్పుడొస్తుంది అంటే పర్లోక రాజ్యము ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదు అన్నడా లేదా మీ మధ్యలోనే ఉంది కాబట్టి పర్లక రాజ్యం మీ మధ్యలోనే ఉంటే అనేకులు ఎక్కడో వెతుకుతా ఉన్నారు ఓ గలలీలారా పైన కింద చూస్తున్నారు ఆయన పర్లక రాజ్యానికి పోతున్నాడు తిరిగి వస్తాడు మీరు పైన చూస్తున్నారు కానీ తిరిగి వస్తాడు ఎందుకంటే పర్లక రాజ్యం మీ మధ్యలోనే ఉంది పర్ల గు్రాజ్యము పైన ఎక్కడ లేదు మీ మధ్యలోనే ఉంది అని అపష్టకరణం మొదటదేళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు సరే ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకున్నాం కాబట్టి నా హోమ్ గ్రంథము మూడవ అధ్యాయంకి మనము పోయిన వారం నుంచి రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాము ఈ రోజు భవిష్యత్ని మనం ముగించుకోవచ్చు మూడవ అధ్యాయం అంతా దేవుని యొక్క తీర్పు ఏ రీతిగా ఉంటది అన్న విషయాన్ని మూడవ అధ్యాయం అంతట్లో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దానికంటే ముందు మనము ఒక వాక్యాన్ని చూసుకొని దీనికి వచ్చేసినాం రెండవ తిమోతికి రాసిన పత్రిక పౌలు రెండవ తిమోతి లేక తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోసిన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వర్షాలలో మన సేవ ఏ రీతి ఉంటుందన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి దైవజనుడు అంటే దేవుని సేవకుడు దేవుని కొరకు జీవించేవాడు సన్నద్ధుడై సన్నద్దుడ ఏంటి ఇందాక బా ఆ బ్రదర్ మనకి పేర్ రాష్ట్ర పాత్రికలోని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఏంటది మీ యొక్క పిలుపు మీ యొక్క ఏర్పాటును మీరేం నిశ్చయం చేసుకోమన్నాడు అది చాలా ఇంపార్టెంట్ వాక్యం మేక్ షూర్ యువర్ కాలింగ్ అండ్ యువర్ ఎలక్షన్ ఈస్ ట్రూ మీ యొక్క పిలుపు మీ నిశ్చయం చేసుకోమన్నాడు షూర్ చేసుకోండి నిశ్చయం చేసుకోండి ఏరీతిగా నిశ్చయం చేసుకోవాలా దేవుడు నిజంగా పిలిచిండలవా చాలా మంది చెప్తారు దేవుడు నన్ను ఏర్పరచుకుంటూ బ్రదర్ సేవకి మా కుటుంబాన్ని ఏర్పరచుకుంటూ బ్రదర్ సేవకి మా తాతను ఏర్పరచుకుంటు మా నాన్నని ఏర్పరచుకుంటు అతని తర్వాత నన్ను ఏర్పరచుకుంటూ నా తర్వాత నా కొడుకు ఏర్పరచుకుంటాడు నా కొడుకు తర్వాత నా మనవాణ్ణి ఏర్పరచుకుంటాడు ఈ రోజు ప్రపంచంలోని సేవకులు అందరు ఇదే ఎందుకంటే వాళ్ళు పెద్ద సంస్థను స్థిరపరిచినాక పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ప్రాపర్టీస్ అన్ని వచ్చినాక ఆ యొక్క పవర్ అథారిటీ వేరే వారికి మా కుటుంబంలోనే ఉండాలా అనేటి శారీరకమైన తలంపు ప్రతి పాస్టర్ ప్రపంచంలో ప్రతి గొప్ప గొప్ప సేవకులందరూ ఇటువంటి తలంపులోనే ఉంటున్నారు అది శారీరకమైన తలంపు అది ఖచ్చితంగా మరణకరమైంది రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అని పావులు మనకి కొరతల రాష్ట్ర పత్రికలో ఎన్ని సలు జ్ఞాపకం చేసి కాబట్టి దైవ జనుడమైన అంటే ఎప్పుడు సిద్ధపడి ఎప్పుడు ప్రిపేర్ గా ఉండాలా ప్రిపేర్ గా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నువ్వు ప్రిపేర్ గా ఉండనియకుండా ఈ లోకంలో నీకు అన్ని శ్రమలుంటాయి తప్పగా ఉంటాయి ఎందుకంటే ఆయన శ్రమలు అనుభవించినవాడు కాబట్టి ఆయన శ్రమలు అనుభవించి మరణం అవునంతగా శ్రమలు అనుభవించి మరణించి తన మహిమను తిరిగి పొందుకున్నాడు సమస్త సృష్టి మీద అధికారాన్ని తిరిగి పొందుకున్నాడు ఆయన సమస్త సృష్టి మీద అధికారం పొందుకుండు కాబట్టి మీకు ఒక విషయం బాగా జ్ఞాపకం చేస్తున్నారు రోమి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఆ అధికారాన్ని మన చేతికిచ్చిండు ఆదాము అవలకి ఈ సృష్టి మీద అధికారం ఇస్తే వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు ఆయన మరణం ద్వారా తిరిగి ఆయన అది పొందుకొని మన చేతికిచ్చిండు కాబట్టి నువ్వు దాన్ని వాడుకోవాలి భయపడడానికి వినేలేదు నువ్వు దాన్ని వాడుకోవాలా ఎందుకు వాడుకోవాలా బ్రదర్ నేను ఒక పెద్ద చర్చ్ కట్టాలనుకుంటున్నావా హైదరాబాద్ లో యాభై వేల మంది పట్టాల దాని కొరకు వాడుకుంటున్నావా పాస్టర్స్ చెప్తున్నారు హైదరాబాద్ నేను లక్షా యాభై మంది పట్టే పెద్ద చర్చి ఈ యొక్క పట్టణంలో కట్టాలనుకుంటున్నాను అని పాస్టర్స్ ఈరోజు అంతా టీవీ ఛానల్స్ వల్ల మాట్లాడుతున్నారు అది శారీరకమైన తలం చర్చిలు కట్టాలా అనేది శారీరకమైన ఆలోచన సంగాని స్థిరపరచలా అనేది ఆత్మీయమైన ఆలోచన చర్చి కట్టడం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు బిల్డింగ్స్ అనుకుంటున్నారు దేవుడు ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొట్టిండు గతంలో రెండు వేల మనం చూస్తున్నాం ప్రపంచంలో అతి గంభీరంగా అతి వైభవంగా కట్టబడ్డ మందిరం ఒకటే అది సొలమోను మందిరం ఈరోజు లేదా అది మూడు సార్లు తిరిగి కట్టిరు కూలిపోతుంటే సొలమోను తర్వాత ఎరుబాబేలు దాని తర్వాత హెరోదు సొలుమోను కట్టించినాక అది కొంచెం కూలింది ఎప్పుడు ఈ అసూరిలే వైగొట్టేది కూలగొట్టేదని నిలవే పట్టినస్తులు వైదాన్ని కూలగొట్టరు దాని మీద బంగారు రేకు బంగారు కరిగించి దాన్ని తీసుకుపోయారు అంత గొప్ప వైభవంగా అటువంటి మందిరం ఈ లోకంలో ఎప్పుడు కట్టబడలేదు ఇక మీదట కట్టబడదు కూడా మొత్తం బంగారు రేగుతో పొదిగించే మందిరం ఎక్కడ చూసారు ఇంత వరకు ఎక్కడలే అటువంటి మహిమ గల మందిరా దేవుడు కూలగొట్టేశడు ఈ రోజు నామరూపాలు లేకుండా ఎందుకు అసలు మందిరము నీవే అని పాట పాడుతున్నావు నీ మందిరమై నేనుండగా అని నువ్వు పాట పాడుతున్నావు ఆయననే పరిశుద్ధ మందిరం మనమే ఆ మందిరము మన హృదయమే పరిశుద్ధ స్థలము అతి పరిశుత స్థలంలో అతను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు నీ హృదయంలో అతను కలుసుకుంటాడు నీ శర్రమే దేవుని ఆలయం అని కొను కాబట్టి మనుషులే ఆలయం కాబట్టి నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టినా ఖచ్చితంగా కూలిపోవల్సిందే పౌలు సువార్త ప్రకటించి ప్రకటించినాక పట్టణాలలో కట్టుకున్న మందిరాలు ఏడు అపో తర్వాత చూస్తాం ఆ మందిరాలు అన్ని మందిరాలు రోమిలో రాసిన పత్రిక చూస్తే రోమ్ ఆ మందిరం దాని తర్వాత కొరంతి దాని తర్వాత ఎఫర్సీ దాని తర్వాత బెలతి దాని తర్వాత తెసోనిక ఇవన్నీ లేక పెడితే ఏడుంటాయి ఒక్కటి కూడా ఈరోజు అడ్రస్ ఒక్కటి కూడా లేదు అన్ని కూలిపోయినాయి అదే రీతిగా యోహాను భక్తుడు రడంగందలు మనకు చూపించు రీతిగా ఏడు ఏడు మందిరాలు అవి స్మరణ పెర్గమ తుయత ఇంకా సార్దీసు అది ఏడవది ఆరవది ఇంకోటి ఉంది మీకు ఎప్పుడన్నా నేను ఇంకోసారి చూపిస్తే ఇవన్నీ వాక్యాలు కొత్తది దేవుడు స్థిరపరచబోతున్నాడు ఇవన్నీ ఏడు ఇంతకు ముందు ఎనిమిదవది తర్వాత రాబోతుంది అది ఏడవ వంటిదే కానీ ఏడు కాదు ఉంది ప్రజల చూస్తాం దాన్ని కాబట్టి ఆయనకు కావాల్సింది అసలైన మందిరము అది ఆ ఇంతకు ముందు ఉన్న ఏడు మందిరాలకి భిన్నంగా ఉండాల అంతే అదే అతి పరిశుద్ధమైన మందిరం అది బిల్డింగ్స్ తో తయారు చేయబడింది కాదు మనుషుల హస్తలతో కట్టబడింది అసలే కాదు అది దేవుడు తన స్వహస్తలతో తయారు చేసుకోవాల్సింది తన ప్రాణాన్ని క్రయదానంగా పెట్టి తయారు చేసుకున్న మందిరము అదే సంపూర్ణమైన మందిరము అది చివరికి ఉండాల్సిన మందిరం కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు దైవజనుడు సన్నుడై ప్రతి సత్కార్యమునకు అంటే ప్రతి సేవా జీవితానికి ప్రతి మంచి కార్యమునకు అంటే ప్రతి సేవా జీవితం ప్రతి దేవునికి సంబంధించిన విషయాలలో దేవునికి సంబంధించిన సేవా జీవితానికి సంబంధించిన విషయాలలో పూర్ణముగా అంటే రెడీగా ఉండాలి ప్రతి దశలో సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా సిద్ధపడి ఉండినట్లు దైవా దైవావేశము అంటే బాగా అర్థం చేసుకోండి దైవావేశం అంటే పరిశుదాత్మ అభిషేకం దైవావేశం అంటే పరశుధాత్మ అభిషేకం సంపూర్ణంగా మనము పరిశుధాత్మ అభిషేకం కలిగి ఏం చేయాలంట ప్రతి ప్రతి లేఖనమును ఉపదేశించుటకు నువ్వు కదా ప్రతి లేఖనము అంటే మన మీద స్పెషల్గా కొన్ని ముక్కలు తీసి చెప్పేది కాదు ప్రతి అంటే పాత నిబంధన కాలం మొదలుకొని కృత నిబంధన ప్రగ్రంథం వరకు ప్రతిదీ ప్రతి వాక్యాన్ని మనము ఉపదేశించాలా నువ్వు అందుకొరకు దైవజనంగా ఏర్పరచబడ్డావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు దాని తర్వాత ఏం చేయాలా ఖండించుటకు ఖండించానా లేదా అబద్ధ బోధని ఖండించానా లేదా దైవచనుడు అబద్ధ ప్రవసాలను ఖండించానా లేదా అబద్ధ దర్శనాలు అబద్ధ కళలను ఖండించానా లేదా ఇక్కడ మొత్తం నిలిపోయింది ప్రపంచంలో మనం ఎప్పుడు ఒక ఒక సంఘానికి విరుద్ధంగా చెప్పండి క్రైస్తవ సంఘము ఏ రీతిగా తయారైందన్న విషయాన్ని మనం జోడమ చూపించిండు దాని గురించి ధ్యానిస్తున్నాం మనం అంత ఒకప్పుడు అందులో ఉన్న వాళ్ళం అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళం కాబట్టి మనం ధ్యానంగా చూడగలుగుతున్నాం నువ్వు సీయోను పర్వతం మీద ఉంటే కింద ఏం జరుగుతుంది బాధలుస్తుంది మోషంగ్ తెలదా సినయ పర్వతం మీద ఉన్నప్పుడు ఏం జరిగిందో సినే పర్తమ్మ హోరే పర్వతమ్మ సీనాయ పర్వతం కదా సినయ పర్వతం మీద ఎక్కినప్పుడు కింద ఏం జరుగుతున్నాయో తెలదా ఆయన చూసిడా చెప్పండి ఆయన చూసి కోపంతో దిగొచ్చిండా దేవుడే అక్కడ బయలుపరచాడు పలకలిస్తేటప్పుడు నువ్వేమో వాక్యం తీసుకుంటున్నా బాగానే ఉంది పదయాంగలు కానీ కింద నీ వాళ్ళు ఏం చేస్తుండో తెలుసా నీకు అని దేవుడు చూపించిండు కాబట్టి నీకు చూపించాల్సింది ఎవరు ప్రభు తప్ప ఎవరు ఇవి నీకు చూపించరు కాబట్టి దైవావేశము అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన నీవు ఏం చేయాలా ప్రతి లేఖనమును ఉపదేశించటకును తప్పు తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది కానీ నీ సేవ జీవితం ఏరీతి ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వడివిరా నాకు చెప్పడం లేదా నీకు నాకంటే ఎక్కువ తెలుసా నీకు మా పాస్టర్ కంటే ఎక్కువ తెలుసా మా పాస్టర్ ార్వర్డ్ ఎల్ మిషిగన్ పెద్ద పెద్ద యూనివర్సిటీ పేర్లు తీసుకుంటారు సరే ఇండియన్ యూనివర్సిటీ పేర్లు తీసుకుంటే డైరెక్ట్ అయిపోతుంది కానీ నేను నా పేర్లు తీసుకుంటలేదు అక్కడ ఫారిన్ అమెరికన్ యూనివర్సిటీస్లో థియాలజికల్ కాలేజల్లో చేసిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ చదువు మా పాస్టర్ జర్మనీలో పిహెచ్డీ చేసి వచ్చిండ్రుడు మా పాస్టర్స్ వాళ్ళకంటే నీకు ఎక్కువ ఉందా అంటే వాడు శారీరకంగా మాట్లాడుతున్నా లేదా నువ్వు ఖండించినప్పుడు వాళ్ళు అదే రీతిగా మాట్లాడుతుంటారు అనేసి నువ్వు భయపడతావా నువ్వు భయపడడానికి వీల్లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు సిద్ధపడి ఉండాలా వీటన్నిటికీ నీ బాధ్యత ఎందుకంటే నువ్వు ఈ క్షణము ఈ సత్యాన్ని ప్రకటించకపోతే గొప్ప మరణించబోతున్నారు అదే అది ఊహిస్తే నాకైతే ఒళ్ళి జల్లరిస్తూ ఉంటుంది ఈరోజు ఈ వాక్యము వెలిగిపోకపోతే ఎంతమంది చిక్కబడుతున్నారో నా హోము మూడవ అధ్యాయం అంతా దానికి సంబంధించిందే కదా మూడవ అధ్యాయంలో అందరూ చిక్కబడతారు నిన్నవే పట్నం అందరూ అందరూ మరణించబోతున్నారు నివే పట్నము క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉంది ఈ రోజు ఎంత బాగా దేవుడు నాకు ఈ రోజు అవన్నీ చూపిస్తా ఉంటే నేను ఆశ్చర్యపోయిన నిజంగా కదా ప్రభు ఈ క్రైస్తవ జీవితం ఏ రీతిగా తయారైంది అంతగా అచ్చు గుద్దినట్లు మూడవ అధ్యాయంలో దేవుడు మనం చూపిస్తున్నాడు మనం వెళ్ళిపోవలసిందే మూడవ అధ్యాయానికి చూడండి నా గ్రంథము మూడవ అధ్యాయం నాహూబు అంటే ఆయన పేరుకి అర్థం యోనా అంటే పౌరము అని క్రైస్తవ సంఘం తెలుసు కానీ దేవుడు చూపించుండు యోన అంటే నులివెచ్చని పౌరము అంటే ఆయన ఒకప్పుడు మంచి పౌరంలాగా నిష్కలంకున్నాడు కానీ నిలివెచ్చని వాడివగా తయారైండి విషయాన్ని మనం చూపిస్తున్నాడు నిలివెచ్చని పౌరంగా తయారై చివరికి ఆయన కొరకు జీవించిన ఒక పౌరంలాగా తయారైందన్న విషయాన్ని చూపిస్తున్నావు నువ్వు నినివే పట్టణానికి ఎగిరిపో పౌరమా అంటే నేను నినివే పట్టణానికి ఎగిరిపోను నేను తాడ్సు పట్టణానికి ఎగిరిపోతా అన్నాడా లేదా ఆ రీతిగా తీర్మానించుడు కానీ దేవుడు బలవంతంగా మళ్ళా ఎగిరిపించిందా లేదా నినివే పట్టణానికి కానీ యోనాలో ఉన్న బలహీనత అదే శారీరకమైంది నా ప్రజలు నశించిపోవద్దు నా ప్రజలు నశించుకోకుండా అంటే అశ్వర్యులు నశించుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో వారు మా దేశం మీద యుద్దం మా ప్రజలు అందరినీ చంపుతారు అని శారీరకమైన ఆలోచన ఆయనకుంది మంచిదే మన వాళ్ళు అనేది మంచి ఆలోచనదే కానీ దేవునికి భిన్నంగా నువ్వు ప్రార్థన చేస్తే అది కాని పని దేవునికి భిన్నంగా దేవుని ప్రణాళికకు నువ్వు భిన్నంగా ఉండడానికి వీల్లేదు దేవుని ప్రణాళిక ఏంది నువ్వు పోయి ప్రవచించాలి నినిమిపట్నం రక్షణ బంధాలు అంతే ఎందుకంటే వంద సంవత్సరాలు లేక నూట సంవత్సరాల తర్వాత ఇంకొక ప్రవక్త రాబోతుండ భవిష్యత్తులో ఆయన కొడుకు నువ్వు సిద్ధపరచలే కదా ఈ ఆయన ప్రవచనానికి ఆ పట్నం సిద్ధం కావాలి కదా కాబట్టి యోనా ప్రవచనం ద్వారా నినిమేపట్నము మార్పు చెంది ప్రపంచాన్ని గడగడలాడించిన అసూలు దేశానికి రాజధానిగా ఉన్న ఆ పట్టణము మార్పు చెంది పసాదపడి తమ జీవితాలు ప్రభుకి సమర్పించుకొని నూట యాభై సంవత్సరాల తర్వాత అహంతో పాపంతో నిండింది అని మూడవ అధ్యాయం మొదటి మూడు వర్షాలను మనం చూసిన వారం అటుపోయిన వారం నరహత్య చేయు పట్టణమా చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎడ మోసముతోనూ బలాత్కరంతోనూ నది మోసంతోను బలాత్కారంతోను చూడండి బాగా అర్థం చేసుకోండి యుగ సమాప్తిలో ఈ రెండు చాలా ఉంటాయి మోసము బలత్కారం ఎవరిని మోసగించి పైకి వస్తామా అనేది మోసం కుదరకపోతే బలత్కారము లేక జబర్దస్తి అంట మ జబర్దస్తి చేసి పొందుకోవాలా కాబట్టి యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘము ఏరీతిగా మోసపోయింది ఏరీతిగా బలాత్కారుల చేతిలో పట్టబడింది బాప్సించూహాన్ కాలం నుంచి కనిపి ప్రభే చెప్పింది కదా బాప్తిజం ఇచ్చే వ్యూహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతల చేతిలో పట్టబడిందన్నాడు ప్రభు కాబట్టి పోయవరం చూసిన మూడవ వచనంలో ఏరితిగా నినివే పట్టణం తయారైంది కల కఠినంగా తయారైందని మనం చూసినాం కాబట్టి పీనుగ దేనికి సాదృశ్యం అన్నప్పుడు మన ప్రభు యొక్క ప్రవచనం జరించినాం కదా మత్స్వార్ తిరు నౌల్యంలో పీనుగ ఎక్కడ ఉండును బెద్దలు అక్కడ పోగవును అంటే ఏసవ్ రాకట ముందు అట్లా జరుగుతుంది క్రైస్తవ సంఘం ప్రపంచమంతట ఒక పీనుగ లాగా అంటే అది అబద్ద బోధన ఆశ్రయించి ఐశ్వర్యంలో తొలదగడం నేర్చుకుని అది దేవుని వాక్యాన్ని తృణీకరించి దేవుని సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్న జీవితం నుంచి బయటకు వచ్చి ఏమంటాం అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు బ్యాక్స్లీడన్ అంటే ఒకప్పుడు దేవుని కొరకు బాగా జీవించి చివరికి జారిపోయిన జీవితం అంతేనా కుక్క తన వాంతిగతట్టు తిరిగినట్లు అంటాడు కదా పేసరు అదే రీతిగా పంది మంచిగా స్నానం చేసుకున్న పంది తిరిగి బురదలకు పోయినట్లు అంటే దిగజారిపోయిన స్థితి భక్తిహీనతకు దిగిపోయిన స్థితి బ్యాక్సీణం జీవితం అంటే భక్తిహీనత లోనికి దిగజారిపోయిన జీవితం నినివే పట్లము వంద సంవత్సరాల క్రితము యోనా కాలంలో పశ్చే వాళ్ళ జీవితాలు ప్రభుకు సమర్పించుకొని పరిశుద్ధంగా జీవించారు అప్పుడు దాని రావాల్సిన తీర్పు దేవుడు ఆపేషన్ కానీ అదే తీర్పు నహము కాలం తర్వాత లేక వంద సంవత్సరాల తర్వాత అదే ప్రవచనం తిరిగి నెరవేరడం నేను ఒకటి ఆశ్చర్యంగా నేర్చుకుంటున్నాను ఎందుకంటే కొంతకాలము ఆ ప్రవచనం ఆగడం దేవుని దృష్టిలో వంద సంవత్సరాలు చిన్నదే మన దృష్టిలో వంద సంవత్సరాలు మూడు తరాలు రెండు తరాలు కానీ యోన కాలం యోన ప్రవచిస్తే వాళ్ళు పశ్చాత్తపడి ప్రార్థన చేసి ఉపాసముండి వాళ్ళు దేవునికి వాళ్ళ జీవితాలు సమర్పించుకుంటే వాళ్ళ మీదకి శిక్ష రానియలేదు కానీ దాని తర్వాత సంవత్సరాల తర్వాత అదే శిక్ష దేవుని తీర్పు అదే ప్రవచనము నాహోము కాలంలో నెరవేరడం మనం చూస్తున్నాం కానీ ఇది మూడవ అధ్యాయ అంతా ధ్యానిస్తే జరగబోతుంది అని చెప్తుండగాని జరిగింది అని చెప్తాడు వాక్యం కాబట్టి ఇది ఖచ్చితంగా యుగ సమాప్తికి సంబంధించిందనే అని నేను విశ్వసిస్తున్నాను అందుకని చూడండి ఏడవ వర్షం చూడండి ఆరో వర్షం పది మంది ఎదుట నీ మీద మాలిన్యం వేసి నిన్ను అవమానపరిచేదును మాలిన్యం అంటే అపవిత్రత కదా మాలిన్యం అంటే చెడుతనము అపవిత్రత పది మంది పది మంది ముందు నీ మీద మాలిన్యం ఇంగ్లీష్ వైపులో అబామినేషన్ అని ఉంది నేను ఇక్కడ రాసుకున్నాను ఇక్కడ ఇంగ్లీష్లో పది మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచదను అప్పుడు నిన్ను చూచి వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయేనే దాని కొరకు ఆంగలార్చు వారు ఎవరు నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదరు వచ్చేదము అందురు అంటేది కాలేదు ఇంకా ఈ వాక్యం అందురు అంటే అనబోతున్నారు భవిష్యత్తులో అంటరు అని చెప్తున్నాడు అంటే గతంలో గడిచిపోయింది ఈ ప్రవచనం అందురు అంటే ఇంకా నెరవేరలేదు ఇది కాబట్టి ఎవరి గురించి అంగలార్చేదరు ఎవరి గురించి ఏడ్చెదరు ఇది చాలా కఠినమైన పఠనము చేస్తూ వ్యభిచారంలో జీవిస్తూ కుటుంబాలను చిన్న అభినయం చేసింది అని పరివారం చేసినాం కుటుంబాలను చిన్న అభినయం చేస్తుంది క్రైస్తవ సంఘంలో ఈ రీతి ఉంది ఈరోజు కుటుంబాలు అంత తాడుమరైపోయినాయి ప్రపంచం అయితే అంత చెత్త చెత్తతో నిడిపోయింది ఒక్కొక్కరు ఎన్ని సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు డైవర్స్ తెచ్చుకుంటున్నారు తిరిగి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు పాస్టర్స్ పాస్టర్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారు విడిచిపెట్టినారు పెళ్లి చేసుకుంటున్నారు వినిహీని గురించి నేను మీకు ఎన్ని చెప్పి చూపించాను ఒకసారి తన భార్య అతనికి డివోర్స్ ఇచ్చింది డివోర్స్ ఇచ్చినాక మళ్ళా తిరిగి పెళ్లి చేసుకున్నాడు మొన్న ఇది గత ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలల నుంచి జరుగుతున్న కథ ఇది ఆమె ఎందుకు అతనికి డివోర్స్ ఇచ్చింది అనేది ఎవరు అడిగిండా ఎవరైనా ధ్యానించిందా ఎందుకంటే ఖండించమనిది వాక్యం నువ్వోడు అని ఖండించు ఖండించ కాదు గొప్ప జనం అంతా అటువంటి మోసకరమైన బోధ ఉంది కాబట్టి నా బాధ్యత నేను ఖండించాల ఈ వాక్యం ప్రకారంగా నేను గొప్పనని చెప్పుకుంటాను గానీ నా బాధ్యత వాళ్ళని ఖండించాల ఎందుకంటే అపవిత్రమైన బోధలో మీరున్నారు ఆయన ఒక స్త్రీతో తిరిగినట్లు అన్ని ఆధారాలతో పాటు ఆమె చూసింది ఫొటోస్ తో పాటు ఆ స్త్రీ ఇంకొక సేవకురాలే గొప్ప సేవకురాలే మళ్ళా ఆ స్త్రీతో ఇతను తిరుగుతున్నట్లు ఫోటోలు రావడం వలన ఆ ఫోటోలు చూసి ఆమె అతనికి డివోర్స్ ఇవ్వడం అన్న విషయం మనకు తెలుస్తుంది చూడండి బయటికి పరిశుద్ధంగా పవిత్రంగా కనిపించటోళ్లు గానీ రహస్యంలో వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉందనేది ఎవరు గ్రహించిన స్థితి ఎందుకు గ్రహిస్తున్నారు చెప్తాను చూడండి ఎందుకు గ్రహించిన స్థితిలో ఉన్నారంటే ఐహికమైన విచారాల చేత క్రైస్తవ సంఘం కొట్టుకొని పోతుంది ఈరోజు పరిగెత్తాలా ఉద్యోగాలు చూసుకోవాలా అది చేసుకోవాలా పిల్లలు కుటుంబము ఇంతే ఉంది గాని ఉపద్రవము నీ రాబోతుంది నీ మీద భయంకరమైన మోసకరమైన ఆత్మ రాబోతుంది అని నీకు నువ్వు చూసింది లేదు నీకు చెప్పింది అసలేదు నువ్వు ఎప్పటికీ దాన్ని స్థితిలో నువ్వు అమాంతంగా అది వచ్చి నిన్ను కొట్టుకొని పోతుంది ఆయన నువ్వు గ్రహించని స్థితిలో ఉన్నావు ఆ రీతి గుంది క్రైస్తవ సంఘం నిన్నే పట్టణము లేకపోతే క్రైస్తవ సంఘము ఆ రీతిగా ఉందన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి నువ్వు పాడైపోయిన పాడైపోయి దాని కొరకు అంగలార్చేవారు ఎవరు నిన్ను ఓదార్చే ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదను వచ్చేదము అందరు సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకరముగాను చేసుకుని బహు జనముల చేత చుట్టబడి నైల నది దగ్గర నుండిన నోము ఆమోను పట్టణం కంటే నువ్వు విశేషమైన దాడావా నో ఆమోను అనే ఒక పట్టణం ఉండేది చరిత్రలో దాన్ని వీళ్ళు చాలా భయంకరంగా నాశనం చేశారు నిలిమి పట్నస్థులు చాలా పెద్ద పట్టణం అది దాన్ని వీళ్ళు నాశనం చేశారు నువ్వు దానికంటే గొప్పదనం అనుకుంటున్నావా అంటున్నాడు అంటే ఆ పట్టణానికి ఎట్లా జరిగిందో మీకు కూడా నేను అట్లా చేయబోతున్నాను అన్నాడు మీరు ఆ పట్టణానికి ఎట్లా తీర్పు తీర్చిండ్రో నేను మీకు తీర్పు తీర్చబోతున్నా అంటున్నాడు చూడండి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా దేవుడు ఒక ఒక ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యానికి వ్యతిరేకంగా ఎందుకు లేపుతాడన్న విషయం మీకు బాగా అర్థం కావాలా ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఒకరికి ఒకరిని శిక్షించాలంటే ఆయన డైరెక్ట్ గా ఈ లోకంలోకి వచ్చి శిక్షించారన్న విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా ఒకరిని శిక్షించాలంటే ఇంకొకరిని లేపుతానతను న్యాయధిపతుల గ్రంథం అంతా అదే కదా ఈశ్వర్ పిల్లలు పాపం చేసినప్పుడు శత్రు రాజుకు అప్పగించిండి శత్రు యొక్క భారం వాళ్ళ మీద అధికమైనప్పుడు వాళ్ళు ఏడ్చినప్పుడు న్యాయధిపతిని లేపిండి దాని తర్వాత మళ్ళా పాపం చేసిండ్రు మళ్ళా ఇంకొక శత్రు రాజుకు అట్లా న్యాధిపతుల కాలం అంతా గడిచిపోయింది ఎప్పుడైతే దేవుడి బిడ్డలు పాపం చేస్తారో దేవుడు వారిని శత్రువుకు అప్పగిస్తాడు ఎందుకు అంటే అప్పగించకపోతే వాళ్ళు నరకం పోతారు అప్పగిస్తే వాళ్ళు రక్షణ అనుభవంలోకి రావడానికి అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళు ఆ బాధ అనుభవిస్తూ ఆయన తట్టు ఆయన ఆ రీతిగా శిక్షిస్తారన్న విషయాన్ని మనం చూస్తాం హెబిల్ రాష్ట్ర అధ్యాయంలో కాబట్టి నా గ్రంథం కూడా అదే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది చూడండి నో ఆమోను పట్టణం కంటే నీవు విశేషమైన దానివా కూషీలు ఐగుప్తులను దాన్ని కూతులై అది చెరపట్టబడి కొనిపోబడెను రాజమార్గములు మొదల మొగల ఎందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని బనుల మీద చీట్లు వేసి దాన్ని ప్రధానుల మీద అందరినీ సంఖ్యలతో బంధించిరి మీరు ఏ రీతిగా ఆ శత్రులను హింసించు వారి మీరు గొప్ప వాళ్ళు మీకు కూడా అదే జరుగుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పూతూ సరే పూతవారు మీరు సాధారణంగా ఎక్కడ దాన్ని మీరు చూడరు కదా పూతవారు ఎవరు వాళ్ళు అదొక తెగ సంబంధించిన వాళ్ళు అంటే హాము సంతతి అది మీరు ఎక్కడన్నా రాసుకోండి ఎందుకంటే మీకు ఆ బైబుల్ డిక్షనరీస్ ఉండవు కాబట్టి మీ దగ్గర మీరు రాసుకోవడం మంచిది పూర్తువారు అంటే హాము యొక్క సంతతి అది మీరు దినవృ మొదటి దినవృత్తాంతంలా అందులో చూస్తాం మనం మొదటి అధ్యయనం ఎనిమిదవ వర్షంలో వాళ్ళ గురించి హాము యొక్క సంతతిలో పూర్తువాడు అంటే ఇంగ్లీష్ లో పుట్ అని ఉంటుంది లూబిల్ అంటే లిబియా లిబియా దేశం గురించి చూస్తాం కదా గతంలో వాళ్ళని లూబిల్ అనేవాళ్ళు ఈ రెండు దేశాలు వీళ్ళకి సహాయకుగా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నీకు ఎవడు సహాయం వచ్చినా నన్ను నన్ను నా నుండి నిన్ను ఎవ్వడు కాపాడలేడు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు మనము గొప్ప గొప్ప మినిస్టర్లని గొప్ప గొప్ప రాజులని ఆశ్రయిస్తూ ఉంటాము ఎవరు నిన్ను కాపాడలేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు నువ్వు ఆయన తట్టు తిరగాల్సింది ఎందుకంటే కాపాడవలసి కాపాడుస్తున్నవాడు ఆయన ఒక్కడే ప్రభు తప్ప ఎవరు నిన్ను కాపాడలేరు శ్రమల కాలంలో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి ఎందుకు నువ్వు అరీతిగా తయారైన అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు చూడండి నీవును మత్తు రాలవై దాగుకొందువు కాబట్టి ఇప్పుడు మనకింకా మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటున్నాం కాబట్టి మనకి చాలా బాగా అర్థమైతుంది ఇప్పుడు నువ్వు మత్రాలవై దాగుకొందువు కాబట్టి చూడండి తీర్పు దినంనా నువ్వు మత్రాల ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం మత్తు దేనికి సాదృశ్యం నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని స్వీకరిస్తావో వాక్యాలని సత్యాన్ని గ్రహించగలుగుతావో నువ్వు మేల్కుంటావు ఎప్పుడైతే అబద్ధ వాక్యాన్ని ఆశ్రయిస్తావో నువ్వు నిద్రపోతావు మత్తు దానికి సాదృశ్యం కాబట్టిని కన్యక కునికి నిద్రించడం అన్న విషయాన్ని మనం మత్తలు జనిచ్చిన ప్రభు వచ్చే టైంకి వారందరూ కునికి నిద్రించి అన్నప్పుడు ఎందుకు కునికింది మత్తుగా ఉంది పండగలు పబ్బములు చేసుకుంటూ తింటూ తాగుతూ విచ్చనుడిగా జీవించే క్రైస్తవ జీవితము మత్తుగానే ఉంటది సుఖానుభవాన్ని ఆశ్రయిస్తూ ఆధురకరమైన వాక్యాలు వింటూ దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించు అన్న వాక్యం ఎంతో ఆసక్తి ఉంటుంది అది వింటుంటే నిద్రస్తూనే ఉంటుంది అటువంటి ఆసక్తికరకరమైన ఆ యొక్క ఆదరణకరమైన వాక్యాలను వింటూ ప్రభువు నాకు దర్శనమిచ్చుడు దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయించబోతుండే ఎంత మంచిగా నిద్రస్తుంది నైట్ చాలా మంచిగా నిద్ర వస్తుంది ఈ సంవత్సరం నేను దేవుడు సమృద్ధిగా ఆశ్రయించబోతున్నాడు అని పాసా చెప్పినప్పుడు నీకు మంచి నిద్ర వస్తుంది అంటే నేనేమింకా ఇంకా అవసరం లేదు నాకు ఆల్రెడీ అభయమిచ్చేసిన దేవుడు ఈ సంవత్సరాన్ని సమృద్ధిగా ఆశరిస్తాడు నాకు ప్రమోషన్స్ నాకు శాలరీ ఇంక్రిమెంట్స్ నాకు ఇంకొక ఇల్లు ఇంకా రకరకాల వస్తువులు వాళ్ళ ఆలోచన అట్ల పోతా ఉంటుంది క్రైస్తవ సంఘం ప్రపంచం అంత ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడం చూడండి నువ్వు నువ్వు మత్తురవై దాగుకొందువు ఆయన వచ్చే టైంకి దాక్కు అని ప్రయత్నిస్తుంటారట కానీ ఎక్కడ దాక్కున్నా గానీ కొండలు గానీ సందులు గానీ మీరు ఎక్కడ దాక్కున్నా అవి నిన్ను కక్కివేల్సిందే నువ్వు నీళ్ళలో దాక్కోలేవు గుహలలో దాక్కోలేవు అవన్నీ కక్కివేల్సిందే సృష్టికర్త ఈ లోకంలో అడుగు పెట్టినప్పుడు నువ్వెక్కడ నువ్వు మత్తురవైనా దాచుకుంటున్నావు పరిగెత్తలేని స్థితిలో ఉన్నావు కాబట్టి ఎక్కడ దాచుకోవాలా నిన్ను నువ్వు కానీ మనం మటుకు మన ప్రభులో దాక్కోవాలా అన్న విషయాన్ని నేను మీకు ఎన్నిసార్లు చూపిస్తున్నా ఆయననే మన ఆశ్రయదుర్గము ఆయననే మన కావలికోట ఆయన మనము దాగుకొను స్థలం ఆయన నుంచి ఎక్కడ కూడా మనము పారిపోలేము ఇందాక పేరు ప్రక్కడ పోవాలా అనేక మంది శిష్యులు అభ్యంతరపడ విడిచిపెట్టారు యువ సమాప్తి తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనున ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమ ఉంటదా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు క్రైస్తవులలో అటువంటి ప్రేమ ఉంటుందా ఆయన వేస్తుండ ప్రశ్న కాబట్టి ఇది చాలా కఠినమైంది ఇది అందరూ అభ్యంతరపడే వాక్యమే అందుకే ఇది అనేకులకు అర్థంగా చాలా మంది మొన్న చెప్పినాయి కదా మీకు పోయిన వారం పాస్టర్ అంటాడు నేను వింటున్నాం నాకు ఈ వాక్యాలు ఏమీ అర్థం కావట్లేవు ఇందులో ఏదో ఉంది ఈ వాక్యంలో ఏదో ఉంది కానీ నాకు మటుకు అంతు పడతలేదు అంటున్నాడు అంటే చూడండి కొంతకాలానికి ఇట్లానే ఉంటుంది మీరు ఎప్పుడు కని ఎరగని ఈ వాక్యాలు విన్నప్పుడు కొంత కష్టంగా ఉంటది ఎందుకంటే పాత కాలం నుంచి మీరు ఒక రకమైన బోధకు అలవాటు పడ్డ వాళ్ళు ఒకేసారి ఈ ఇటువంటి బోధలకు వచ్చినప్పుడు కొంత కష్టంగా ఉంటుంది కానీ క్రమేణా దేవుడే వాటిని మనకు అర్థం చేస్తుంటాడు చాలా మంది నాకు ఈ విషయం చెప్పారు నాకు మొదట్లో ఏం అర్థం కాలేదు బ్రదర్ వస్తూనే ఉన్నాను కానీ ఇక్కడికి వస్తున్నాను చాలాసార్లు వింటావున వాక్యంగా నాకేం అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది యశ్వంత బ్రదర్ ఒక బ్రదర్ అదే రైతే అన్నాడు సంపద ఏంది నాకేం అర్థం కావట్లేదు ఈ వాక్యం అన్నాడు ఈ కళ్ళమేంది సంపత్ నాకు అర్థం కావట్లేదు మఠపుగ్గుండి అంటే ఏంది సంపత్ అన్నదా లేదా ఇవేమీ నాకు అర్థం కావట్లేదు అంటే సంపత్ ఆయనకు చెప్పాల్సి వస్తుంది కదా సంపత్ కూడా అదే చెప్పిండు ఒక సంవత్సరం పడుతుంది నాకు ఇవన్నీ అర్థం కానీ అనేసి రెండు మూడు వారాల క్రితం నాకు కలసభ నేను వింటున్నా కానీ ఇప్పుడే నాకు కరెక్ట్ గా అర్థమవుతున్నాయి అంటే చూడండి అగ్ని అభిషేకానికి సాదృష్టం అని చెప్తున్నాం ఈ చూసిన వాక్యం కూడా అదే కదా యోహన్స్ పత్రికలో ఆ అభిషేకమే నీకు వీటన్నిటిని బయల్పరుస్తుంది నీకు ఎంత కాలం పడుతుంది మీలో అనేకులకు ముందుగానే అయింది అభిషేకం నాకు బహుశా లేటుగా అయిందేమో అభిషేకం ఆ రీతిగా దేవుడు బయలుపరుస్తుంది నా బ్రదర్ కి పోయిన వారం అయిందేమో లేక రెండు కొంత కాలం క్రిందటైందేమో ఇవన్నీ బయలుపరుస్తుంది దేవుడు అభిషేకంలో లేకపోతే ఇవి అర్థం కావు ఎట్టి పరిస్థితులు కానీ మీరు మటుకు ప్రయాసపడాల అర్థం కాకుండా ప్రయత్నం చేసి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఇవి నేర్చుకోవాలి ఎందుకంటే ఇవి నీకు ఎక్కడ చెప్పబడవు ఇంటర్నెట్ ఉండవు రేడియో టీవీలలో అసలే ఉండవు పాస్టర్ల దగ్గర ఉండవు సంఘాలలో ఉండవు ఎందుకంటే ఇది విరోధంగా ఉంది ఈ వాక్యం వాళ్ళు ఏ రీతిగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం ఇక్కడ చెప్పబడుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా దీన్ని స్వీకరిస్తారు వాళ్ళు అర్థం చేసుకునే శక్తి ఉంటారు ఈ యుగ దేవత వారికి గుడితనం కల్పించిందని యోహాను రోమిల రాష్ట్ర పాత్రస్తున్నాం నువ్వు మత్రాలవై అలవై దాగొందువు శత్రు వచ్చుట చూచి ఆశ్రయదుర్గమ్ వెదుకుదువు ఇది శ్రమల కాలంలో బాగా అర్థం చేసుకోండి నువ్వు మత్రాలవై దాగుకొందువు నువ్వు బుద్ధులేని కన్యకువు కాని నీ శత్రు వచ్చుట శ్రమలు వచ్చినప్పుడు చూడండి శత్రు వచ్చుట చూచి ఆశ్రయదుర్గమ్ ను యేసు ప్రభు ఆశ్రయదుర్గం కదా వాచ్ టవర్ అంటాం ఇంగ్లీష్ లో ఏ తప్ప ఎవరు కూడా ఆశయదుర్గం కాదు లోకంలో ఏ పాస్టర్ ఆశ్రయదుర్గం కాదు ఏ చర్చ్ ఆశ్రయదుర్గం కానే కాదు నువ్వు ఏ పాస్టర్ తెలిపోయినా ఏ చర్చ్ తెలిపోయినా ఆశదుర్గం కానే కాదు నేను కొన్ని ఎందుకో నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది కొన్ని సంవత్సరాల ఒక క్యాథలిక్ పాస్టర్ దగ్గర కొన్ని సంవత్సరాల ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే మళ్ళా మీరు మీ మైండ్ ఎక్కడెక్కడ పోతా ఉంటుంది గురించి దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల క్రితం కావచ్చు బహుశా పద్దెనిమిది సంవత్సరాల క్రితం కావచ్చు ఆ పాఠశాల దగ్గర పోయి నాకెందుకో చాలా బాధ ఉండారు వచ్చి ఏదో ఉద్యోగం సంబంధించిన బాధ అనుకుంటా కావచ్చు నా నా ఉద్యోగము పోతుదేమో అన్న బాధ ఏదో నాకు అప్పుడు సరే ఇప్పుడు ఉద్యోగం పోయినా పది ఉద్యోగాలు సంపాదించుకుంటానన్న ధైర్యం ఉంది ఎందుకు ప్రభులో ఉన్నాం కాబట్టి ఈ ఉద్యోగం కాకుండా ఆయనకు తెలుసు ఇది నేను ఇవాళ తీయాల్సింది నేనే ఇవ్వాల్సింది నేనే బొయాల్సింది నేనే తెరవాల్సింది నేనే మార్గము చూపించాల్సింది నేనే మార్గము క్లోజ్ చేయాల్సింది నేనే సమస్తము ఆయననే ఆయన్నే ఇవ్వాలా ఆయనే తీసుకోవాలా అంతేనా ఆయనే ఇచ్చాను ఆయననే తీసుకున్నాడు లేదా ఎవరు ఎవరన్నారు అన్నాడు ఆయనే ఇచ్చాను ఆయనే తీసుకును ప్రభుకే స్తోత్రం అనడం ప్రభుకే మహిమ చలును గాక అనడం ఆ ఆత్మీయ సత్యానికి మనము వచ్చినాం కాబట్టి మనం దేని విషయంలో చింతించాం దేని విషయంలో భయపడము ఒక ఉద్యోగం పోతే పది ఉద్యోగాలు వస్తాయి పది నువ్వే ఏది బెస్ట్ వెతుక్కోవాల్సి వస్తుంది నీ లేకపోతే ఏ ఉద్యోగాలు లేని అవసర దీని పోషించేవాడు మనం సౌమర్ ఆయన గానీ పోషిస్తారు ఎందుకు ఆయనకు తెలుసు మనం మన జీవిత విధానము మన హృదయ పరిస్థితి ఏదీతి ఉందో ఆయనకు బా తెలుసు మనం ఎవరికి వ్యతిరేకం కాదు గొప్ప జనాన్ని ఎట రక్షించుకోవాలా అన్న ఆసక్తి బాధ తపనతో మనం ఇక్కడ నిలబడ్డం కాబట్టి ఆయనకు తెలుసు ఆయన హృదయం కూడా అక్కడ ఉంది ఎరుసు చూసినప్పుడు ఏడ్చిన కప్పెర్ను హోమా కప్పెర్ను నువ్వు అనేక మంది ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపినదనవు ఎందాక నే నిన్ను కాపాడాల అనడలేదా ఎందాక ని కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాసినట్లు ఎంత కాలం నేను నిన్ను కాచి కాపాడాలనడలేదా కపెర్ణ హోం అంటే కూడా మళ్ళా నా సంబంధించిన వాక్యం మనం ఎన్నిసార్ తనిచ్చినాం కాబట్టి కప్పెర్ణ హోం లో అనే పదం కాబట్టి క్రైస్తవ సంఘం ఏ రీతిగా తరలింది మతృ అలవై ఉండి శత్రువు వచ్చిట చూచి ఆశ్ర దుర్గము వెతుకుతువు శ్రమాల కాలంలో ఆయన వెతుకుతున్నావు అంత సునీసంగా దొరుకుతు ఆయన దొరికే టైంలో మీరు వెతుక్కోకపోతే పొందుకోకపోతే ఆయన దొరకని టైంలో వెతుకుత పరిస్థితి ఏంటి గురించి మనం ధ్యానించలేదా పరమగీతంలో అంతేనా తన ప్రియుని కొరకు తన ప్రియుడు ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొడితే తీసిందా సోమరిగా పండుకొని ఉంది మంచం మీద ఆ రోజు మనం చూసినా ఒకరోజు ఎప్పుడు నాకు జ్ఞాపం లేదు సోమరిదై తన భర్త ఇంటికి తలుపు కొడుతున్నాడు ఎండకి వానకి తడుస్తూ మంచికి తడుస్తూ తలుపు కొడుతుంటే సోమరిది పండుకొని ఉంది నేను లేని స్థితిలో ఉన్నాను నేను తయారు కాలేని స్థితిలో ఉన్నాను నేను అవి పెట్టుకోవాలా ఇవి పెట్టుకోవాలా కమ్మలు పెట్టుకోవాలా అది పెట్టుకోవాలా అని షెడ్యూల్ చెప్తుంది గాని అరే బయట శ్రమ అనుభవిస్తూ ఆయన తలుపు పోయి త్వరగా తీసి అతని లోపలికి ఆహ్వానించాలా పరామర్శించాలా అతనికి ఏమైనా ఆదరించాలా ఏమైనా పెట్టాలా అన్న తలుపు యుగ సమాప్తిలో శులమితికి సాదృశ్యంగా ఉంది క్రైస్తవ సంఘం బుద్ధులేని కన్యాకలాగా కాబట్టి ఆయన తలుపు కొట్టి కొట్టి విడిచి వెళ్లిపోయిండు అని వాక్యం అక్కడ మనం చూసినాం అప్పుడు లేచి తను బయటికి వచ్చి వెతుకుతే ఎక్కడుంటాడు తన ప్రియుడు ఎప్పుడో పోయిండు అప్పుడు నా ప్రియుడు ఎక్కడో ఉండి అని వెతుక్కుంటా రోడ్లంబడి వీధుల సందులలో అక్కడ పోయి కొడితే ఆ మీన్ తన్నిండ్రు కదా ఆ వాక్యంలో మనం చూసినాం ఎవరు తనిండ్రు కావాలి వారు ఆమెన్ తన్నిండ్రు భయంకరంగా కొట్టిర్రు చిత్ర చేశారు ఆమెను యువ సమాప్తిలో క్రైస్తవ సంఘం అట్లా తేరగా ఆయన దొరికే సమయానికి నువ్వు ఆయనని ఆహ్వానించకపోతే నువ్వు ఖచ్చితంగా శ్రమల పాలై నువ్వు మరణించాల్సిందే కాబట్టి క్రైస్తవులు అందరూ హత సాక్షులు అవుతారు అని ప్రారం వాక్యం చూపిస్తే మీరు స్వీకరిస్తారా అనేకులు అభ్యంతరపడతారు ఈ వాక్యం క్రైస్తవులు అందరు మరణిస్తారంటే నీకు మంచిగా ఉంటుంది వాక్యం లేదు ఎట్లా మరణిస్తారు ఆయన తీరుగా శాంతి గలవాడు ఆయన నన్ను కాపాడతాడు అని అంటారు కాని ఆయన ఎట్లా నన్ను శ్రమల పాలు నువ్వు ఆయన తృఢీకరిస్తే నేను ఎట్లా కాపాడతాడు నువ్వు ఆయన రెక్కల క్రిందికి వస్తే నిన్ను కాపాడను అది నువ్వు రెక్కల క్రిదికి వెళ్ళిపోతాను నేను ఎట్లా కాపాడుతాడు గద్ద ఎత్తుకొని పోల్సిందే నిన్ను చూడండి అదే ఇక్కడ ఉంది శత్రు చూచి ఆశద్రువం ఎదుగుతువు అయితే నీ కోటలు అన్ని పండ్లు గల అంజురపు చెట్టు ఉన్నవి అంటే బాగా సమృద్ధిగా పంట ఉంది ఏమైంది చూడండి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును నీ పండ్లు నీ అంజురపు చెట్టు పండ్లు శత్రువు నోట్ల పడతాయి అని ఇక్కడ వాక్యం నేను మీకేం స్పెషల్ గా చెప్తున్నాను మీకు ఇవన్నీ వాక్యాలను తెలుసు శ్రమల కాలంలో క్రైస్తవుల ఆస్తులు అన్ని కొట్టుకొని పోతారు ఎవరు కొట్టుకొని పోతారో ఈ వాక్యం మీకు తెలుసు సర్పంలు తేళ్లు వీటన్నిటిని కొట్టుకొని పోతాయి ఒకడు షేక్ చేస్తే ఇంకొన్ని నోట్ల పడుతుంది పండు ఉపమాన రీతి చెప్తున్నాడు దేవుడు నువ్వేమో ఆశ్రయదుర్గమ్ ని అప్పుడు వెతుకుతున్నావు వెతికే టైంలో వెతకకుండా శ్రమల కాలంలో వెతుకుతున్నావు కానీ దేవుడు నీకు దొరకాడు ఎందుకు శ్రమల కాలంలో నువ్వు ఆయన వెతుకుతున్నావు నువ్వు శ్రమలు అనుభవించక తప్పదు ఎందుకంటే ఆయన నీ శ్రమ అనుభవించినప్పుడు లైట్ తీసుకున్నావు ఆయన మరణ భూస్థాపన పురోధంలో మనం పాల్పొందిన వారం కానీ నువ్వు దాన్ని చేస్తున్నావు అబద్దాన్ని ఆశ్రయించినప్పుడు నువ్వు దాన్ని వంబు చేస్తున్నావు ఆయన వాక్యం తృణీకరించినప్పుడు నువ్వు వంబు చేస్తున్నావు కాబట్టి నీకు ఆ శ్రమ తప్పదు చూడండి ఏం జరుగుతుంది ఇప్పుడు నీ జనులు స్త్రీల వంటి వారు ఒకప్పుడు రాజులు భయంకరమైన సైన్యాధిపతులు లోకాన్ని గడగడలాడించిన అసూ రాజు సైన్యము ఇప్పుడు ఎట్ల ఎట్లా తెలియంది స్త్రీల వంటి వారమల కాలంలో అందరూ తరగతారు గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు సర్పొడ్ తేలిండొచ్చు గొప్ప జనంలో గొప్ప పాసలు గొప్ప మినిస్టర్స్ ఉండొచ్చు గొప్ప పొలిటీషియన్స్ ఎవరైనా వాడు క్రైస్తవులుండొచ్చు ఎవరైనా కానీ వాడు బలహీనులుగా అవుతారని ఇక్కడ వాక్యం చూపిస్తుంది నీ శత్రువులు చచ్చునట్లు నీ దేశపు గవర్నర్ల అడ్డ కర్రలు తీయబడినవి ఎవరు వాటిని అంటే నీ దేశానికి సరిహద్దులలో ప్రొటెక్షన్ ఉన్నది కాపుదల ఉంది నీ దేశం చుట్టూ కాపుదల ఉంది కానీ వాటి అన్నిటినీ తీపిస్తా అడు ఎంత ప్రొటెక్షన్ చేసుకున్నా ఒప్ప్యా గ్రంథాల మనం కొంతకాలం ధనించిన ఏదో క్రైస్తలకు సాదృశ్యం అది శారీరకమైన క్రైస్తలకు సాదృశ్యం నేను పైన ఉన్నతమైన పర్వతాల మీద షయూరు పర్వతంలో నేను ఏమో ఇస్తాను అన్నాడు అతడి అందరి పడేసి ఈ రోజుకి ఒక్క పర్వతం లేదు అవన్నీ కూలిపోయిన పర్వతాలు ఎవరు కూలగొట్టిరు బాంస్ వేస్తే గానీ కూలవు అరుల్లో బాంస్ ఓడేసి బాంసేళ్ళేవాడ రవ్వే వారిని కఠినంగా శిక్షించింది నీ దేశపు గౌన్ల అడ్డకరలు తీయబడి ఉన్నవి అగ్ని నీ అడ్డకరలను కాల్చిచున్నది ఇది నెరవేరిందా కాల్చుచున్నది స్టార్ట్ అయింది ముట్టడివేయు కాలమునోకు నీళ్లు చేదుకొనుము సరే ఇక్కడ పద్నాలుగుగా వచ్చిన కొంత జాగ్రత్తగా ధ్యానించాలి మీరు ముట్టడి వేయు కాలము అంటే శ్రమలు నీ మీదకి రాబో కాలము నువ్వు ముట్టడి వేయబడుతున్నావు నిన్ను బందీలుగా చేయబోతున్నారు నిన్ను అరెస్ట్ చేయబోతున్నారు ముట్టడి వేయు కాలం నాకు నీళ్లు ఏ నీళ్ల గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ ఏం నీళ్లు చేదుకోవాలా నీ కోటలను బలపరుచుకొను నువ్వు నీళ్లు చేదుకో నీ కోటలను బలపర్చుకో జిగటం వంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము అవములను సిద్ధపరచుము బాగా అర్థం చేసుకోండి జిగటం అన్ను దేనికి సాదృశ్యం దొంగ దేనికి సాదృశ్యం పాపపు జీవితానికి సాదృశ్యం నువ్వు దాంట్లో నుంచి బయటికి తొక్కి బయటికి నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నీకు శత్రువు రాబోతున్నాడు నువ్వు ముట్టడి వేయబడబోతున్నావు ఎంత బాగా చూడండి ఇది ప్రవ్వే చెప్తున్నాడు అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును తర్వాత ఖడ్గము నిన్ను నాష్టం చెయ్యును మీకు ఇవన్నీ తెలుసు మట్టపు గుండు వాక్యాలు ధ్యానించే ఇవన్నీ తెలుస్తాయి అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గము నిన్ను నాష్టం చేయును ఇప్పుడు చెప్పండి గొంగలి పురుగు తినివేసి తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును గొంగలి పురుగు తినేస్తుంది గొంగలి పురుగు ఏం తినేస్తుంది ఆకులను తినేస్తుంది కదా ఆకులని పండ్లను తినేస్తుంది అట్లా నిన్ను తినేస్తుంది అంట ఏం తినేస్తుంది చెప్పండి గొంగలి పురుగు తినివే రీతిగా అది నిన్ను తినివేయును ఏ తినేస్తుంది ఖడ్గము అగ్ని నీవు సంఖ్యకు గొంగలి పురుగులంతా విస్తరంగాను మిడతలంతా ఉండుము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రం కంటే గొంగలి పురుగు వచ్చి అంతయో నాకి వేసి ఎగిరిపోయెను చూడండి నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ప్రపంచంలో గొప్ప బిజినెస్ క్రైస్తవులే గొప్ప మోసగారులు కూడా క్రైస్తవులే ఎన్నిసార్లు నేను రుజువుపరుస్తాను ప్రతి పెద్ద బిజినెస్ క్రైస్తవులే ప్రపంచంలో అన్ని బిజినెస్లు ఫెయిల్ అయితాయి అని దేవుడు మనకి రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి చూపిస్తున్నాడు అన్ని బిజినెస్ ఫెయిల్ అయితాయి ప్రవచనాలు అన్ని మూత గొప్ప గొప్ప బిజినెస్ అన్ని మూత ఎందుకంటే ఈ ప్రవచనం నెరవేరే కాలంలో మనం ఉన్నాం కాదు ఇప్పటికీ ఎన్నో బిజినెస్ ఫెయిల్ అయినాయి ఎన్నో మూతబడ్డాయి అడ్రస్ లేకుండా పోయినాయి కంపెనీస్ ఎందుకు వీళ్ళు అబద్దాన్ని ఆశ్రయించిన వీళ్ళు మోసంతో జీవిస్తున్న కాబట్టి క్రైస్తవ సంఘంలోనే మోసము ఉంది విషయాన్ని ఈ వాక్యం మనకు చేస్తుంది శూరులు మిడతలంత విస్తారంగా ఉన్నారు నీ సైనికులు చలికాలమందు ముందు కంచెలలో దిగిన గొంగలి పురుగు ఉన్నారు సరే సైనికులు నీ సైనికులు గుంగలి పురుగు వాళ్ళే ఉన్నారు అంటే చూడండి క్రైస్తల గురించి మాట్లాడుతాడు గొప్ప జనం గురించి సర్పములు తేళ్ల గురించి మాట్లాడుతాడు వాళ్ళు చలికాలంలో ఎదురు చూస్తున్నారంట ఎప్పుడొచ్చి తిందామా మిమ్మల్ని ఎప్పుడొచ్చి మీ మీద పడదామా అని ఎప్పుడు అవి ఎగిరిపోవును కాబట్టి దేవుని తీర్పు ఎండ అంటే దేవుని తీర్పు ఆయన తీర్పున ఒకటి కూడా అడ్రస్ లేకుండా పోతాయి అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు అంటే ఎన్నడికి జ్ఞాపకానికి రాకుండా సర్పంనం తెల్లని తుడిచివేస్తాడు దేవుడు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అసురు కాబట్టి ఇప్పుడు అసురు ఎవరు చెప్పండి మీరు క్రైస్తవ సంఘంలో ఎప్పుడు ఒక వ్యక్తికి చూపిస్తూ ఉంటాయి అంత్యక్రీస్తు అంటే ఒక వ్యక్తి అబద్ధ ప్రవక్త అంటే ఒక వ్యక్తి అని చూపిస్తారు కానీ అది ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ లేక ఒక సంస్థకి సాదృశ్యం అని దేవుడు మనకు చూపించిస్తు ఇందాక బ్రద చూపించిన వాక్యం ప్రకారంగా అనేకులు అంత్యక్రీస్తులు అనేకులు అబద్ద ప్రవక్తలు బయలుదేరి అనేకలు అబద్ధ బోధకులు బయలుదేరారు కాబట్టి వ్యక్తికి సంబంధించింది కదా ఒక పెద్ద గుంపుకి సంబంధించింది ప్రపంచ మంతటా విస్తరించిన గుంపు సంబంధించింది ఈ బోధ కాబట్టి నీ జనులు అసురు రాజా నీ కాపర్లు నిద్రపోయిరి అశురు అశురు అంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యం నీ కాపర్లు నిద్రపోయిరి నీ ప్రధనులు పండుకొని నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి మూడు గుంపులు ఉన్నాయా ప్రధానులు బాగా అర్థం చేసుకోండి కాపర్లు ప్రధానులు ప్రధానులు అంటే లీడర్స్ ఎల్డర్స్ చర్చ్ లీడర్స్ కాపర్లు అంటే పాస్టర్స్ సేవకులు నీ కాపర్లు నిద్రపోయి ప్రధానులు పండుకొని ఎందుకు నీకు ఎన్నిసార్లు చూపించిన ఎప్పుడైతే నువ్వు అబద్ధ బోధని వింటావో నువ్వు నీ ఆత్మలో నిద్రపోయిన నిద్రపోయిన ధనవు అబద్ధ బోధ వినే ప్రతి క్రైస్తవ సంఘము నిద్రపోయిన సంఘమే అటుపోయిన వారు చూపించిన అబద్ధ బోధ ఎట్లా విస్తరించింది క్రైస్తవ సంఘంలో అనేది కాబట్టి కాపర్లు నిద్రపోయినవారు ప్రధానపోయిన వారు నీ జనులు పర్వతం మీద చెదిరిపోయి వారిని సమకూర్చు వాడు ఒక్కడు లేడు అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఏర్పరచుకున్నాడు ఇది చాలా కష్టతరమైన సేవ నీకు నాహూము గ్రంథం అర్థమైతే ఈ మూడవ అధ్యాయము చివరి భాగంలో గొప్ప జనము చెదిరిపోయి చెదిరిపోతున్నారు మీకు కూడా తెలుసా ఎప్పుడు చెదిరిపోతారో మనుషులు అమాంతంగా తుఫాన్ వస్తే పిల్లల్ని పెద్దల్ని అందరినీ విడిచి ఎవరు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తిపోతారు అంటే ఒక్కసారి ఒక ఈ రూమ్ ఒక సింహం వచ్చింది అక్కడ మీ పని అందులోకి దుక్కేస్తారు కూడా మీరు దుక్కుతారా లేదా ఏం లేదు ఎటు పడతా అంటే అది కాబట్టి గొప్ప జనం మొత్తం చెదిరిపోయింది ప్రపంచం అంతటా ఇప్పుడు వారిని సమకూర్చి వాడు ఒక్కడను లేడు లక్ష నలభై నాలుగు వేల మంది చిన్న క్రైస్తవ గుంపు ప్రపంచం అంతటా దేవుడు అందులో నువ్వు ఉండాలా నీ ప్రయాసం దాని కొరికే లేకపోతే నీ నీ జీవితము నిష్ఫలం నువ్వు ఎన్ని సంపాదించుకున్నా ఎంత జ్ఞానం సంపాదించుకున్నా ఎన్ని దాన ధర్మాలు చేసినా అంత వృధా జీవితం అయ్యో ప్రవ్వా నేనామాన ప్రవచించలేదా నేనామైన రోగులను స్వస్థపరచలేదా ఎవరంటారు తెలుసా ఆ వాక్యం నేనామాన వెలగొట్టలేదా నేను అది చేయలేదా ఇది చేయలేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ రకరకాల ప్రాంతాల్లో పోయి పబ్లిక్ మీటింగ్స్ చేయలేదా ఎంతమంది పాస్టర్ నేను పోషించలేదా ఎంత మంది పాస్టర్ కుటుంబాల పిల్లల కుటుంబాలలో పిల్లలకి నేను చదువు చెప్పలేదా ఫైనాన్షియల్స్ నేను సపోర్ట్ చేయలేదా ఇట్లా పిచ్చి పిచ్చిగా ఎక్స్క్యూజెస్ విత్ కుత్వర్ అక్రమం చేయవర్లారా మీరెవరో నాకు తెలియదు నా యొక్క నుండి పోండి ఈ నందరినీ కట్టేసి కట్టిగా చీకట్లో పడేయండి అనడా లేదా అది జరుగుతుంది కష్టంగా కాబట్టి కాపర్లు అందరూ నిద్రపోతున్నారు అని నేను చెప్తున్న వాక్యం కాదు నాహం చెప్తున్నాడు ప్రవ్వే జ్ఞాపకం చేస్తున్నాడు నీ కాపర్లు అందరూ నిద్రపోతున్నారు నీ ప్రజలను అందరూ పండుకున్నారు కాపర్ నిద్రపోతే ప్రజలే పండుకుంటారు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి పాస్టర్ పండుకుంటే లీడర్స్ పండుకుంటారు పాస్టర్ బాధ్యత అదే నువ్వు ఎప్పుడు మేల్కొండలా నువ్వు అందుకే నీ సేవ జీవితమే మేల్కొల్పు మేల్కొల్పుకు నువ్వు మేల్ ప్రతి ఒక్కరిని మేల్కొల్పాలా అది నీ సేవ జీవితం కాబట్టి చూడండి జనులు చెదిరిపోయి వాడిని సమకూర్చేవాడు ఒక్కడినూ లేడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది గొప్ప జనం క్రైస్త సంఘము భయంకరమైన దెబ్బ తినబోతుంది ఇది ప్రణం గంధంలో ఉంది నేను మీకు చూపిస్తా ఈ దెబ్బ ఇప్పుడు ఈరోజు నేను చూపించాను కాని మరొక సమయం ఎప్పుడైనా అవకాశం వస్తే మనం ప్రణం గంధం చూస్తాం ఎందుకంటే ప్రణం మన కాలంలో నెరవేరుతుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎవరు చూడలేని చేస్తున్నారు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమును గాయం నకు చికిత్స చేయవాడు ఎవడును చికిత్స ఎవడను చేయజాలడు నిన్ను ఎవడు బాగుపరచలేడు కొట్టిన దెబ్బ ఎవరు ప్రవ్వే నిన్ను దెబ్బ కొడుతున్నాడు నీకు దెబ్బ వేసిందే ప్రభు ఆయన దెబ్బేస్తే నిన్ను స్వస్థపరిచేవాడవుడు స్వస్థపరిచేవాడే నిన్ను తంతే నీకు మరి స్వస్సతో ఎవరిస్తారు నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదొరు సరే చప్పట్లు ఎందుకు కొడతారు ఒకనొక దినము నినివే పట్నస్థులు మీ మీద నేరం మోపుతారు అని లేదా వాక్యం ప్రంపై చెప్పి ఒకనొక దినము నినివే కాపురస్తులు మీద మోపుతారు నినివేని దేవుడు చాలా కఠినంగా శిక్షించింది కానీ ఒక దినమునా తీర్పు దిన నివే కాపురస్తులు మన మీద కచ్చితంగా కదా అక్కడి క్రైస్తవ సంఘము ఏరీతిగా తయారైందన్న విషయాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయం ఏం చేస్తున్నా విషయం ఇక్కడ చూడండి పదిహేడు వచ్చనం పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చి నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంత ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయా ఉండేను ఎవరు ఇది అంటున్నారు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గూర్చి ధ్యానించు వరకు ఎవరి అంతం గురించి ఎవరు ధ్యానిస్తున్నారు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను ఇది నీ ప్రార్థన గొప్ప జనము ఏ రీతిగా అంతం కాబోతున్నారో అది దేవుని సన్నిధిలో నువ్వు ఆయాసపడుతూ ప్రార్థన చేస్తుంది కాదుందా నాకైతే ప్రతి క్షణము ఈ వాక్యం చేసినట్టే అదే ఆయాసం ఉంది అదే బాధ ఉంది నా హృదయంలో అందులో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నీతో పాటు ఒకప్పుడు సేవ చేసిన వాళ్ళు అన్న ఇరికిపోయినారు నువ్వు బయటకొచ్చినవు వాళ్ళు అక్కడే ఉండిపోయినారు అట్లా చాలా మంది ఉన్నారు కొన్ని వందల మంది ఉన్నారు నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు ఎవరు పెడతారు ఎవరు ఉంచారు అక్కడ బాగా అర్థం చేసుకోండి ప్రభు తప్ప ఎవరు వాళ్ళు అక్కడ బెటర్ ఎందుకు వాళ్ళు తీర్మానించుకున్న జీవిత విధానాన్ని బట్ మనం తీర్మానించుకుని మనం అందుకే బయటకు వచ్చినాం వాళ్ళు తీర్మానించుకొని వాళ్ళు అక్కడే ఉండిపోయినారు కాబట్టి వారిని అక్కడనే పెట్టింది దేవుడు ఎందుకు వాళ్ళ తీర్మానాన్ని బట్టి లేదు బ్రదర్ దేవుడు ఎట్లా వాళ్ళని రక్షిస్తాడు ఎట్ట రక్షిస్తాడు నువ్వు హృదయంతో నొప్పుకుంటేనే కదా నువ్వు తీర్మానించుకొని దాని పడగానే కదా ఎట్ట రక్షిస్తాడు దేవుడిని క్షణ వారు పాడైపోవుదురు భవిష్యత్తులో జరగబేది పోవుదురు క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు చాలా భయంకరమైనది ఈ లోకం అంతటా జరగపోయే విషయం గురించి మాట్లాడుతుండే ఇది నాకు ఎందుకో చాలా సంవత్సరాల క్రితం దొరకనేది వాక్యం ఇది టైమింగ్ ఇది ఇది టైమింగ్ కాబట్టి అయిన టైం ప్రకారంగానే మనకు గమనిస్తాడు నా టైమింగ్ ప్రకారంగా నీ టైమింగ్ ప్రకారంగా ఇవి రావు ఈ వాక్యాలు నువ్వు చేయాల్సిన పని ఏంది అనేది ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వర్షంలో ఉంది వారిని ఎవరు ఇందాక చూసినాం కదా ఎవరు వీరిని రక్షించలేరు ఎవరు మీరు రక్షించలేరు నాహం గ్రంథంలో మనం చూసినాం ఇందాక చూడండి ఒకసారి మీద పర్వతం మీద చెదిరిపోయి నువ్వు వేరే పర్వతాలు వెతుకుంటే చెదిరిపోతావు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి క్రైస్తవ జీవితం ప్రతి పర్వతము ఫేక్ ఫేక్ పర్వతం మనకు కావాల్సింది సిన్ పర్వతం ఎన్నిసార్లు ధ్యానించిన బైబుల్లో రఘగ గ్రంథంలో మనకు కావాల్సింది శివన పర్వతం లక్ష నలభై నాలుగు వేల మంది ఎప్పుడు శివను పర్వతం మీద తిట్టారు కానీ మత క్రైస్తవులు ఏర్పరచుకుంది రకరకాల పర్వతాలు నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ వాళ్ళ పర్వతాల మీద చెదిరిపోయినారు వారిని వారిని సమకూర్చువాడు ఒక్కడనూ లేడు చిన్న గుంపు మీది కదా మీ మీ కొరకు అప్పగించబడ్డ వాళ్ళని సమకూర్చే ఒక్కరు లేరు అది ఆయన ఎంతో వేదన ఎంతో బాధతో చెప్తుండే వాక్యం ఆ వాక్యం మనకు అర్థం కావాలి ఎందుకంటే నువ్వు క్రీస్తుని పోల్ నడుచుకుంటున్నా కాదు క్రీస్తుని ధరించుకున్నవాళ్ళు మీరు క్రీస్తుని పోల్ నడుచుకున్న క్రీస్తు మనసు కలిగిన వాళ్ళు కాబట్టి ఆయన మనసు నీకుంటే ఈ వాక్యం అర్థం కావాలా వాళ్ళని సమకూర్చేవాడు ఒక్క లేడు ప్రపంచమంతటా విస్తరించారు నాకు సిస్టర్ షాక్ ఇచ్చింది మీరు ఎప్పుడు క్రైస్తలకి వాక్యం చెప్తున్నారు హిందూస్ కి చెప్పరా నాన్ క్రిస్టియన్స్ కి చెప్పరా ఆయన వచ్చింది నాన్ క్రిస్టియన్స్ కొరకు కదా నేను నాన్ క్రిస్టియన్స్ చెప్తాను క్రిస్టియన్స్ గురించి చెప్తాను ఎందుకంటే రెండు చెదిరిపోయినాయి అని వాక్యం ఉంది నాకు ఈ మందం ఉంది బయట ఒక మందం ఉంది అన్నాడు రెండు మందలు చెదిరిపోయినాయి చెదిరిపోయిన ఇస్ చెదిరిపోయిన గొర్రెల దగ్గరికే నేను పంపబడ్డాను అన్నాడు ఆయన అంటే చెదిరిపోయినాయి అవి చెడిపోయినాయి గొర్రెలు కాబట్టి వాళ్ళ దగ్గరకే పంపబడ్డాడు ఆయన ఆయన వచ్చింది నశించిన దాన్ని వెలిగి రక్షించడానికి అంటే అది ఆల్రెడీ నశించిపోయింది అదేనా లేదా నశించిన దానిని వెలిగి రక్షించడానికి రక్షించుకోవడానికి మనుషు కుమారుడి లోకంలోకి వచ్చేది అంటే అది నశించిపోయింది ఏంది నశించిపోయింది నశించిపోయింది అది నశించినదించడం కొ రెండవ కూర కూడా నశించిపోతుంది ఇప్పుడు కదా మొదటి గుర నశించిపోయింది కడపట్టి గుర కూడా నశించిపోతుంది కాబట్టి రెండు గుంపులు నశించిపోతున్నాయి బయట నశించిపోయినాయి లోపల నశించిపోయినాయి అందుకే ఈ ఉప్మానన్నీ మనకి అర్థమవుతున్నాయి కాబట్టి మనము ఈ యొక్క భారాన్ని కలిగిన వాళ్ళం కాబట్టి నువ్వు ఆయన సన్నిధికి పోయినప్పుడు ఈ ప్రార్థన చేయబారి అంతంను గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది ప్రవ్వా వీళ్ళందరు నశించుకోవడం నాకు చాలా ఆయాసకరంగా ఉంది ప్రవ్వా భరించడాన్ని వేదన నన్ను పట్టుకుంది ప్రవ్వా నాకు ఈ వేద నుంచి విడుదల తెచ్చే ప్రవ్వా అప్పుడేమిటా ప్రభు నేను కాదు విడుదల చేయాల్సింది నువ్వే నీకు నేను అప్పగించిన పని వారిని సమకూర్చేవాడు ఒక్కడు లేడు నువ్వు తీర్మానించుకుంటే నీకు ఆ వేదన విడిచిపెడతాది కొందరినన్నా కొందన మార్చుకోవాలి కానీ లోపలికి రానియరు మిమ్మల్ని మీరు చేయి పెట్టలేరు మీ చెయ్యి కట్టైపోతుంది మీ చెయ్యి కాలిపోతుంది వాళ్ళు రానియరు లోపలికి మళ్ళీ ఏదైతే అర్పిస్తావు ఇది మనుషులకు అసాధ్యమే కాని మన ప్రభుకి సమస్తము సాధ్యం అటువంటి ప్రభువుని మనము స్వీకరించినాం అటువంటి ప్రభు కొరికే మనం కనిపెట్టుకున్నాం అటువంటి ప్రభువే ఆ ప్రభువే మన యొక్క ఈ యొక్క వేదనని తగ్గించాల ఎందుకంటే వాళ్ళందరూ శ్రమల పాలై మరణించడం మనకి ముందుగానే తెలుసు అందులో తెలిసిన వాళ్ళు చుట్టాలు బంధువులు మిత్రులు సహా అనేక మంది అందులో ఉన్నారు మంచి వాళ్ళు నీతిగా కనిపిస్తారు మంచి వాళ్ళు కానీ అబద్ధ బోధన ఆశ్రయించి మరణంతో నిబంధన చేసుకున్నారు వాళ్ళ ఈ వేదన పట్టిపీడస్త ఉంటది పొద్దున చేసే అందరం వరకు ఉంటది వేదన నిద్ర మర్చిపోతాం మళ్ళీ పొద్దున స్టార్ట్ అవుతుంది వేదన కాబట్టి నీ బాధ్యత నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది నువ్వు ఎట్లా చేస్తావో ఏం చేస్తావో నీకు తెలియదు ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిలో మోహాన్ రెడ్డి ప్రవ్వా ఎట్లా చేయాలని నాకు నడిపించు నాకు ఈ వాక్యం అర్థమైంది నీ సన్నిధిలో కూర్చున్నప్పుడు అన్న నాకు ఇది ఆశకరంగా ఉంది ప్రభు వాళ్ళందరూ మరణించడం వాళ్ళందరూ పటబడము శ్రమల పాలుగా వాళ్ళ ఆస్తులన్నీ పొగట్టుకోవడం గొప్ప గొప్ప బిజినెస్ మెన్లు క్రిస్టియన్ బిజినెస్ మెన్ వాళ్ళ ఆస్తులు పొగొట్టుకుంటారు మొన్న ఒక బ్రదర్ చెప్పి చాలా డబ్బు గలడు క్రైస్తవుడు ఎంతకాలం ఉంటుందో ఈ కష్టం నాకు అర్థం కావట్లేదు ఆ కష్టం రాకుంటే నేను ఈ రోజు కోటీశ్వర్ అయిపోయింది అన్నాడు దాని తర్వాత అన్నాడు నీకు కూడా నేను కనీసం ఒక నీకు ఒక కోటి అయ్యేది పైసా ఆయన అంటాడు అంత బిజినెస్ బాగుంటే నీ పేరున ఒక కోటి రాసిస్తుంటే నేను అన్నాడు బా ఎంత బాగుంది వినడానికి వాక్యం అనుకున్నాను నేను ఒక బిజినెస్ మ్యాన్ నాతో చెప్తుంది నా దగ్గరకు కూర్చుంటాడు నా ఈ గవర్నమెంట్ బ్యాన్ చేసింది లేకపోయింటే ఈ రోజుకి నీ పేరు మీద ఒక కోటి రూపాయలు డిపాజిట్ అయిపోయాడు బ్యాంక్లో అన్నాడు నేను అనుకున్నా అని ఇది కూడా మోసమే కదా వాక్యం ఏమో ఏమంటుంది నీ బి నీ వర్తకులు గొప్ప గొప్ప వర్తకులు అందరూ వాళ్ళ పైసలు పోగొట్టుకుంటారు అని ఇందాక నా హోం అంటుంటే నేను కూడా అల్లబై జామ అయితే ఎట్లుంటది అది ఇంకా వేదన కదా వన్ క్రోర్ నా కళ్ళ ముందు పోయింది అనుకో నా పరిస్థితి ఎట్లుంటది వన్ క్రోర్ నాది కానప్పుడు నాకేం బాధ ఉండదు నా జేబులో ఉన్న వన్ క్రోర్ నా కళ్ళ ముందు నశించిపోతే నాకు వేదన ఉంటుందా లేదా చాలా బ్యాంక్ అనుకుంటారు మళ్ళా నేను ఎప్పుడు సంపాదించాలో వన్ క్రోర్ యవనస్ అడుగుతాం కదా యవనస్ ఏమంటారు తెలుసా మీరేం సంపాదించరు మాకైతే సంపాదన మీదనే ఉంది మైండ్ ఈ లోకము యుగ సమాప్తిలో అందరు క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను అందులో గురించి ఎప్పుడు మాట్లాడను క్రిస్టియన్స్ చిన్నపిల్లలు చెప్తున్నారు నేను రిటైర్ అయ్యే టైంకి ఖచ్చితంగా నా బ్యాంక్ లో వన్ క్రోర్ ఉండాలంట చిన్న పిల్లలు చెప్తున్నారు వన్ క్రోర్ వన్ క్రోర్ కి ఎన్ని సున్నాలుంటే మీకు తెలుస్తా అని అడుగు అనుకున్నా గానీ నేను అడగలే ఎందుకంటే అఫెండ్ అవుతారు ఎవనస్తులు అఫెండ్ అవుతారు వన్ క్రోర్ ముందు వెనకాల ఎన్ని సున్నాలుంటే మీకు తెలుసా అని అడితే అఫెండ్ అవుతారు కదా కానీ వాణ్ణి ఆశ చూడండి కోరిక మనుషులకి ధన వ్యామోహము అధికమైపోయింది ధనాన్ని ఆర్జించకుడి అని మన ప్రభు చెప్పి కానీ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆచరిస్తాడు అనేది ఈ లోకం చెప్తుంది కాబట్టి నువ్వు ప్రభుని ఆశ్రయిస్తావా ఈ లోకం ఆశ్రయిస్తావా ఈ లోకం మనది కాదు మనతోని ఏమీ రాదు అని పడతావా అది తీర్మానించుకో అటువంటి కృపా దేవుడు మన కనుకరించడం ఆదేశం పరిశుతులకు ప్రవ్వా మా ఏసం మీకు వందాలైనా నిన్నవే పట్నం ఏరీతిగా శ్రమల పాలైంది మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వా దాని కాపర్లు నిద్రించిరి దాని అధిపతులు ప్రధానులు పండుకొని జనులు పర్వతముల మీద చెరిపోయి వారిని జమకూర్చువారు వారిని సమకూర్చువారు ఒక్కరునూ లేరు ఒక్కడునూ లేడు అని మీరు చెప్పినారు ప్రవ్వ ప్రభా మేము ఇక్కడ అందరం ఉన్నాం నేను వారిని సమకూర్చడం కొరకు ఇది మా వల్ల కాదు ఎందుకంటే వారు మమ్మల్ని రానియరు మేము ఈ వాక్యం చెప్పలేం వాళ్ళ సన్నిధిలోకి పోయి వాళ్ళు మమ్మల్ని లోపలికి రానియరు ప్రవ్వ సమకూర్చాలన్న ఆశ మమ్మల్ని భక్షిస్తుంది ప్రవ్వా ఏ రీతిగా వాళ్ళని సమకూర్చుకోలేనో ఈ యొక్క వేదన మా నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం వారిని మీ కొరకు సమకూర్చుకుంటే సేవకులుగా తయారు చేయండి ఇది మాకైతే అసాధ్యమే ప్రవ్వా కానీ మేం మిమ్మల్ని నమ్ముకున్నాం మీకు సమస్తం సాధ్యం ప్రవ్వా మీ దగ్గరకు వచ్చి మేము నేర్చుకుంటున్నాం కాబట్టి మీ కాడి చాలా సులువైంది మీ తేలికైంది ప్రవ్వా మీరే అవి చూపించండి మీరే వాటిని మాకు బయల్పరచండి ఎట్లా వాళ్ళతో మాట్లాడాలా ఏరీతిగా ప్రేమ పూర్వకంగా వారిని మేము మీ సనికి తీసుకుని రావాలా మాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద పగలేదు ప్రవ్వా క్రైస్తవ సంఘం మీద లేదు పాస్తర్ మీద అసలేదు ప్రవ్వా అది మీకు తెలిసి మా హృదయం ఏరీతి ఉందో కానీ గొప్ప శ్రమల పాలైతుంది అన్న విషయం మీరు మాకు చూపిస్తున్నారు కాబట్టి వారిని ఎట్లన్నా మేము రక్షించుకోవాలన్న తప్పన మాలో అధికమవుతుంది మీరు ఎరుసలేం పట్టణం చూసి ఏరీతి వేదన కన్నీరు విడిచిన మాకు ఆ రీతిగానే ఉంది ప్రవ్వాబట్టి మాకు ఆదరణ దైత్యమని ప్రార్థిస్తున్నాం జ్ఞానం అనుగ్రహించండి మార్గం అనుగ్రహించండి ఏ రీతిగానన్నా గొప్ప జనాన్ని మీరు మేము సమర్పించుకోవాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ ని ముట్టండి స్వస్థపరచండి ప్రతి కష్టం నష్టం ఇరుకు ఇబ్బందుల చివర దయచేసి మీ రాకడ వరసపరచుకుని మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి